జీవన సరళిని పలికింది మురళి జీవన సరళిని పలి మురళి రతుకు బాటను నేర్పింది నెమల్లి జీవన సరళిని పలికింది మురళి బ్రతుకు బాతను నేర్పింది నెమల్లి బోధను పలికింది నాలుకా పరవశమైనది వేదిక బోధను పలికింది నాలుకా పరవశమైనది వేదిక పొందదగినది లేదిక ృందావనిలో నందనందనుని దృందావనిలో నందనూ రోగి న మోహన మురళీ చైతన్య సుందరవళ్ళీ చైతన్య సుందరవళ్ళీ దృందావనిలో నందననుని బృందావని లో నందనదనుని లోిన మోహన మురళీ చైతన్య సుందర రవళ్ళీ చైతన్య సుందరవళి బ్రహ్మా వరుణీ ీంద్రుద్రమరుద స్తున్వతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి సామగ ధ్యానవస్థిత తద్గతే నమనస పశ్యి తం విద సరావాయ తస్మై కృష్ణాయ వాసువాయ దీనందనాయ నందకోపకరాయ గోవిందాయ నమో లేక వాడుకుంటున్నాం ఈ విషయంలో కూడా కొద్ది స్పష్టత రావాలి చాలా ప్రధానమైన విషయం మనం అందరం భక్తులమే కాదనడా భక్తులం కనుకనే భక్తి చేస్తూ భక్తులం కాకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాం భక్తులం కనుక మన నుంచి భక్తి కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి పూజ కావచ్చు జపం కావచ్చు ధ్యానం కావచ్చు సంకీర్తనం కావచ్చు స్వాధ్యాయం కావచ్చు ఇవన్నీ భక్తి కార్యాలు భక్తి మనలో ఉంది భక్తి కార్యాలు జరుగుతూ ఉంటాయి భక్తులు కనుకనే ఈ కార్యాలనే చేస్తున్నాం మరి దేని కొరకు చేస్తున్నాము అని ప్రశ్న పడ్డప్పుడు ప్రయోజనం ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న పడ్డప్పుడు ఇది వస్తుంది భగవంతుని మనం వేడుకుంటున్నామని అర్థమవుతుంది వేడుకునేందుకు వేడుకుంటున్నామా వాడుకునేందుకు వేడుకుంటున్నామా ఇది నాకు అనిపిస్తుంది మనం భగవంతుని వేడుకోవడం లేదు వాడుకుంటున్నామేమో అనుకుంటూ లేకపోతే వాడుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం సర్వశక్తివంతులు గనక ఎక్కడైతే మనం నిస్సహాయంగా కనపడుతూ ఉన్నామో మన శక్తి మనకు సరిపోవడం అనేది కనుక మరి ఒకరి శక్తి మనకు అవసరం కాబట్టి అలాంటి శక్తి సమన్వితమైనటువంటి వాళ్ళు శక్తి సామర్థ్యాలు లేనిటువంటి వాళ్ళు పూర్ణ శక్తివంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు గనక పరమేశ్వరులు ఒక్కడే కాబట్టి ఆయన్ని ప్రార్థిస్తూ తద్వారా ఆయన శక్తి మనకు వస్తే దాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం మేము కొద్దిగా ఆలోచన అవసరాలు తెచ్చమని భగవంతుని అడుగుతున్నాం అభీష్టాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం కష్టాలని కరిగించమంటున్నాం నష్టాలని పోడ్చమని అభ్యర్థిస్తున్నాం ఇవన్నీ ఏమంటారు వీటిని ఇవన్నీ భగవంతుని వాడుకోవడానికి చేసే ప్రయత్నాలు కావా ఇక్కడెక్కడైనా వేడుకోలు ఎక్కడుంది భగవంతుని మనం వేడుకుంటున్నట్టుగా వేడుకోలు ఎక్కడుంది కాబట్టి ఇవన్నీ అడుగుతున్నాం మనం ఇవన్నీ పరమేశ్వరుడు మనకి ఇవ్వాలి అని అభిప్రాయపడుతూ ఉన్నాం కావాలి అనుకుంటూ ఉన్నాం అందుకోసంగా భగవంతుణ్ణి అభ్యర్థిస్తూ ఉన్నాం ఇక్కడ వేడుకోవాలి ఎక్కడ కనపడతా ఉంది వాడుకోవడం వాస్తవం చెప్పాలంటే భగవంతుణ్ణి భగవంతుడి కొరకే ప్రార్థిస్తే మరొక దానికోసం కాకుండా భగవంతుణ్ణి మరొకదాని కొరకు కాకుండా కేవలం భగవంతుడి కోసమే ప్రార్థిస్తే అది వేడుకోలు అవుతుంది భగవంతుడిని వేడుకోవడం అవుతుంది భగవంతుడిని మరొక దాని కోసం కనుక ప్రార్థన చేస్తే అది వాడుకోవడం అవుతుంది వేరే వేడుకోవడం కాదు కనుక ఈ వాడుకునే పద్ధతికి స్వస్తి చెప్పి వాస్తవంగా ప్రార్థనే ఏమిటో అర్థం చేసుకొని భగవంతుని కనుక వేడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ తర్వాత భగవంతుడు మనల్ని వాడుకుంటాడు నిజమైనటువంటి వేడుకోలు కనుక మన దగ్గరకు అదితే ఆ తర్వాత భగవంతుడు వాడుకుంటాడు ఆయన కార్యక్రమాలు మనమే ఉంటాం దివ్యంగా ఆయన కార్యక్రమాలు మన ద్వారా జరుగుతాయి ఎందుకంటే భగవంతుడు వాడుకుంటూ ఉన్నాడు కనుక ఇట్లా ఎవరైతే భగవంతుడిని భగవంతుని కోసమే ప్రార్థించారో వేడుకున్నారో అటువంటి వాళ్ళందరినీ భగవంతుడు వాడుకున్నాడు గతంలో వాళ్ళ హృదయాల్లో వేడుకను నింపాడు ఆదిశంకరాచార్య స్వామిని వాడుకున్నాడు విద్యారాయణ స్వామిని వాడుకున్నాడు వివేకానంద స్వామిని వాడుకున్నాడు రామతీర్థస్వామిని వాడుకున్నాడు ఎందుకో తెలుసా వాళ్ళు కేవలం భగవంతుని కోసమే ప్రార్థన భగవంతుడు భగవంతుని కోసమే భగవంతుడి దగ్గరికి వెళ్లేది భగవంతుని కోసమే మరొక దానికోసం కాదు కాబట్టి కేవలం భగవంతుడే కావాలి నాకు ఆయన తప్ప రెండవ వస్తువు అవసరమైనటువంటి ప్రార్థన వాళ్ళ హృదయంలో కలగడం వల్ల చక్కగా వాళ్ళను ఉపయోగించుకున్నాడు ఎప్పుడైతే భగవంతుడు వాడుకోవడం ప్రారంభమైందో ఇక వాళ్ళ జీవితాల్లో వాడు లేరు భగవంతుడే ఉన్నాడు ఎప్పుడైతే నిత్యమైనటువంటి భగవంతుడు వాళ్ళ జీవితాల్లో ఉన్నాడో అటువంటి జీవితాల్లో నిరుత్సాహాలు లేవు నిరాశలు లేవు ఉత్సాహాలు ఉత్సవం దీప్తి తప్ప మరొకటి గోచరించేందుకు అవకాశం నిత్యోత్సవం భవేష నిత్యశ్రీ నిత్య మంగళం నిత్యోత్సవం భవేత్త నిత్యశ్రీ నిత్య మంగళం ఏ భగవా మంగళాయ తనోహరి శ్లోకం ఏషాం ఎవరిలో హరిహి మంగళాయ తనోహరి మంగళస్వరూపుడైనటువంటి శ్రీహరి హృదిస్థ భ మంగళాయతనో శ్రీహరి మంగళస్వరూపుడైనటువంటి హరి ఎవరి హృదయంలో అయితే నిలిచి ఉన్నాడో వాళ్ళకి నిత్యోత్సవం భవత్ నిత్యోత్సవం భవత్ అట్టి వారికి నిత్యోత్సవం భవత్ వాళ్ళ జీవితాల్లో నిత్యోత్సవం ఉంటుంది నిత్యశ్రీ శ్రీ అంటే ఐశ్వర్యం నిత్యశ్రీ నిత్యమైనటువంటి ఐశ్వర్యం ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఉన్నాయో ఇవి అనిత్యమైనటువంటి ఐశ్వర్యాలు అలా కాకుండా నిత్యమైనటువంటి ఐశ్వర్యం పరమేశ్వరు యొక్క ఈశ్వరస్య భావ ఐశ్వర్యం అది వాళ్ళకి లభ్యమవుతుంది నిత్యమంగళ నిరంతరం నిత్యమంగళం ఎందుకని మంగళాయతనో హరి భగవాన్ మంగళాయతనో హరిస్థ తేషాం నిత్యోత్సవం భవేత్ నిత్యశ్రీ నిత్యమంగళం భవేత్ ఇది కనుక నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళ హృదయాల్లో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళని అందరినీ చూడండి మీరు మహాత్ములు యొక్క జీవితాలందరు చూస్తే వాళ్ళ హృదయాల్లో ఎప్పుడు నిత్యోత్సవం నిత్య మంగళమే కారణం ఏమిటో తెలుసా వాళ్ళ హృదయాల్లో పరమేశ్వరుడు ఉండడు వాళ్ళని వాడుకుంటూ ఉండండి ఎప్పుడైతే భగవంతుడు వాడుకుంటూ ఉన్నాడో వాళ్ళ జీవితాల్లో వేడికి డబ్బుంటే రాదు వేడుక పరమేశ్వరుడు వాడుకుంటే వస్తాడు ఏ స్వామిజీ ఎంత ప్రార్థన చేసినా భగవంతుడికి నా మీద వేయలేదు ఇది ఎంత పిలిచినా ఉన్నావా లేవా ఇదో పాఠం సరేనా నేను ఎంత పిలిచినా భగవంతునికి పిలిస్తే ఎందుకు వాళ్ళందరూ పిలిచారు వచ్చారు మనం పిలిస్తే ఎందుకు రాడు పిలిస్తే తప్పకుండా భగవంతుడు వస్తాడు ఎలా పిలవాలో తెలియడం లేదు ఎదుగు పిల్లవాలో తెలియడం లేదు రావాల్సిన అవసరం లేదని ఆయన కూడా అనుకుంటున్నాడేమో మన పిలుపు కనుక అంతరార్థం ఆయనకి తెలుసు కనుక అందరిలో ఉండేవాడు కాబట్టి ఏ భగవాన్ నేను పిలిస్తే రావేమిటి అంటుంటారు అందరూ భగవద్ నా మీద దయలేదు ఎంతని ఎంతని సాధన చేసేది ఎంత కాలం చేసేది జీవితాంతం ఇస్తే ఇంకా కనుక కాస్త కవిత్వం వంటి పాట కూడా రాస్తాడు ఎంత పిలిచి నాపై దయరాధ పిలిచిన నాపై దయరాధ నాపైద మరి మరి వేడు కొనుట మర్యాద ఆయనకి అభియోగం నీకన్నా మర్యాద ఉందటార్లు పెరుస్త తమాషా భక్తుడు ఎంత వేడినా నాపై దయరాధ మరి మరి వేడు కొనుట మర్యాద నీకు మర్యాద రా రాసుకుమారోర నన్నీలు కోర నందకుమార మానసోర నందకుమార మానసోర కౌస్తుభమణి రామారేర ఎందుకు ఇలా పిలుస్తున్నావు అయ్యా ఇంత పిలిచినా కూడా నేను నా మీద ధైర్యం ఎందుకు రాదు వాళ్ళు పిలిస్తే వచ్చినప్పుడు మనం పిలిస్తే కూడా వస్తున్నాం వాళ్ళు పిలిస్తే వచ్చాడు మనం పిలిస్తే రావడం ఎందుకో తెలుస్తా వాళ్ళు ఆయన ఎందుకు పిలిచారో అందుకు మనం పిలవడం లేదు మనం ఎందుకు పిలుస్తున్నామో అందుకు వాళ్ళు పిలవలేదు భగవంతుడిని వేడుకోవడానికి వాళ్ళు పిలిచారు వాడుకోవడానికి మనం పిలుస్తున్నాం అంత ఇంకెత్తి వేడుకోవడానికి పిలిచాను కనుక వాళ్ళ మధ్యలోకి వచ్చాడు పిలిస్తే వాడుకోవడానికి మనం పిలుస్తున్నాం కనుక మన మధ్యలోకి రావడం లేదు పరమశిశ్వ లేకపోతే తప్పకుండా వస్తాడు మీరాబాయి పిలిస్తే వచ్చాడు తుకారం పిలిస్తే వచ్చాడు సూరదాస్ పిలిస్తే వచ్చాడు శేఖరాశ్వరం పిలిస్తే వచ్చాడు మనం పిలిస్తే ఎందుకు ఆలోచించా మనం పిలిస్తే ఎక్కడ వస్తాం తలుపులు వేసి బయట ఉండే మనిషిని లోపలికి రమ్మంటే ఎవడొస్తా ఇప్పుడు మన ఇంటి దగ్గరకు వచ్చాడు మనిషి పరుగుతున్నాడు అక్కడి నుంచి ఆయన లోపలికి రమ్మనాలి కానీ మనం తలుపు వేసి గడియపెట్టాము బోల్ట్ వేసేసాం ఇప్పుడు రమ్మంటాం ఎట్లా వస్తాయి కాబట్టి పరమేశ్వరుడు పిలుస్తున్నారు ఎట్లా వస్తాడు దేనికోసం పిలుస్తున్నావు వేడుకోవడాన్ని పిలుస్తున్నావా వాడుకోవడాన్ని పిలుస్తున్నావా కాబట్టి ఎప్పుడైతే మనం తలుపులు వేసామో మనిషి లోపలికి రాలేడో ఈ కోరికల మధ్య ఈప్సితాల మధ్య రాగద్వేషాల మధ్య ఆశల మధ్య అభిమానం మధ్య పరమేశ్వరుని పిలిస్తే ఆయన కూడా అనుకుంటాడు అక్కడ పోయిన చేయాలి ఏషాం హృదిస్తో భగవాన్ మంగళాయితనం హరిహి నిత్యోత్సవం భవత్తేషాం కాబట్టి మనలో నిత్యోత్సవం కలగాలి అంటే నిత్యశ్రీ నిత్యమంగళం అటువంటి పరమేశ్వరుడు మన హృదయంలో నిలవాలి అంటే ఆయన కోసమే మనం పిలవాలి తప్ప రెండవ దాని కోసం కాదు ఒకవేళ రెండవదాని కోసం నువ్వు పిలిచావు అనుకో స్వామీజీ ఎవరిని పిలవాలి ఇంకెవరిలా తీ ప్రపంచంలో ఆయన తప్ప ఏ బాధలున్నా ఆయనకే చెప్పుకోవాలి ఏ కష్టాలైనా ఆయనకే చెప్పుకోవాలి ఏ కన్నీళ్ళైనా ఆయనకే చెప్పుకోవాలి ఒడు కూడా ఆయనకే చెప్పుకోవాలి ఇంకెవరు ఉన్నారు కనుక అందుకని కదా కడుపు నొప్పి కూడా రామా అంటాం ఎందుకని అంటాం ఆయనకే చెప్పుకోవాలి ఇంకెవరు చెప్పుకో మంచిదే నువ్వు పిలిస్తే పరమేశ్వరుడు పలుకుతాడు ఎంతవరకు దేనికోసం పిలుస్తున్నావో దానికోసం పలుగుతాడు నీ కడుపు నొప్పి అయితే రామా అంటే కడుపు నిగొడతాడు అర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానిచరత కాబట్టి ఏ యథ మాంప్రపద్యం తీదైవ భజామ్యహం నువ్వు ఏ విధంగా పరమేశ్వరుని కొలిస్తే ఆ విధంగా పరమేశ్వరుడిని నీకు దాంట్లో సందేహం లేదు శాస్త్ర ప్రమాణం కానీ అది పోయిన తర్వాత మళ్ళీ నువ్వు తృప్త భవిష్యా మళ్ళీ నువ్వు ఇన్కం పిలిచావు మళ్లీ నువ్వు నిరాశలో ఉంటావు నాకు ఈ సమస్య పోగొట్టమంటావు పరమేశ్వరుడు పరమేశ్వరుడి నుంచి పోగొడతాడు అనుకుంటు నువ్వు ప్రార్థన చేస్తా ప్రార్థన అలౌకి కర్మ గనక దాని ఫలితం కనుక పోవచ్చు కానీ నీ జీవితంలో ఉండేటువంటి వెలితి అసంతృప్తి పోయేందుకు అవకాశం లేదు కాబట్టి భక్తులు మనం భగవంతుడు కావాలనుకుంటున్నాం ఎందుకు కావాలనుకుంటున్నావు ఇది పురుషార్థ నిశ్చయం పరమేశ్వరుడి కోసమే ఏది పొందినా ఈ ప్రపంచంలో మళ్లీ జననమరణ చక్రంలో పడిపోతాం కనుక నిత్యమైనటువంటి ఆనందం కావాలి కాబట్టి అది పరమేశ్వరుడు లభ్యమైతేనే మనకు కలుగుతుంది కనుక ఆయన కోసమే ప్రార్థిస్తున్నావు నువ్వు ఏం కోరుతున్నావో అది నీకు సుస్పష్టంగా తెలిసి ఉండే ఆశని పక్కకు నెట్టి కోరికలైనా పక్కన పెట్టి అవి ప్రయత్నం చేస్తే మనమే తీర్చుకోవచ్చు లేదా ఇక్కడ ఎవరైనా మనకు సహకరిస్తే ప్రపంచంలో తీరిపోతాయి కానీ దేనికోసమైతే నువ్వు పరమేశ్వరుని అప్రోచ్ అవుతున్నావో అది ఇతరుల వల్ల తీరేది మాత్రం కానీ అందువల్ల ఆ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందడం కోసమే నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నావు గనక రెండు ఆశ్రయం లేదు గనక తమేవ శరణంగా సర్వభావేన సర్వాత్మ పరమేశ్వరుని ఆశ్రయించుకొని ఉన్నావు కాబట్టి ఆయనే నీకు కావాలి కాబట్టి ఇవి కాకుండా ఇవన్నీ వాడుకోవడం కోసం అండర్స్టాండ్ క్లియర్ అయింది పరమేశ్వరుని మనం వేడుకుంటున్నామా లేక వాడుకుంటున్నావా ఇప్పుడు అర్థం అవుతుంది ఇవన్నీ ఉన్నాయంటే వాడుకోవడమే పరమేశ్వరుడు నువ్వు వాడుకో ఉండ జీవితం నువ్వు వాడుకో అయ్యి నీ అవసరాలు తీరుతాయి కానీ వేడుకు ఉన్న జీవితం నిత్యోత్సవం కలగాలంటే అది కాదు ఇవన్నీ పక్కకు నెట్టి వాళ్ళు ఎలాగైతే పరమేశ్వరుణ్ణి పిలిచారు వాళ్ళ హృదయంలోకి ఆ విధంగా మనం కూడా పరమేశ్వరుణ్ణి పిలవాలి పిలిచినప్పుడు తప్పక వస్తాయి వచ్చాడనుకోండి ఇక నీకు ఆ ప్రశ్న లేదు నాపై దయ లేదా దయ లేదని ప్రశ్న లేదు కూడా వాడికి బాగా అర్థం చేసుకోవాలి మీరు ఏముందండి పరమేశ్వరుడు ఎప్పుడు నా హృదయంలోనే ఉన్నాడు కానీ ఆయన నాకు నాకు నా మీద దయలేదు ఇది కూడా అర్థం కాదు జనానికి భగవంతుడు భగవత్ కృప రెండు కావు దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ ఇది బాగా అర్థం చేసుకోండి ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం మీరు కాదని మీకు తెలుసు కదా అట్లాగే పరమేశ్వరుడు పరమేశ్వరు యొక్క కృప భగవంతుడు భగవత్ కృప ఇవి రెండు కాదు ఇది చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని కాబట్టి భగవంతుడు మన హృదయంలోకి వస్తే వచ్చిన తర్వాత అంటే మన ఇంటికి స్నేహితులు వస్తే వచ్చిన తర్వాత బ్యాగ్ లో నుంచి తీసి ఇదిగో మిత్రమా నీ నేను ఈ అలారం కనిపిస్తే చచ్చాను అని నీకు ఇస్తాడే అట్లా పరమేశ్వరుడు నీ హృదయంలోకి వచ్చి వచ్చిన తర్వాత నీకేం కావాలి అని ఇస్తాడు ఇట్లా అనుకుంటారు జనం పరమేశ్వరుడు వచ్చి నీకేం కావాలి అని ఇవ్వడం ఆయన దయ నీ మీద చూపెట్టడం ఇది కానీ కాదు ఎందుకని భగవంతుడు భగవత్ కృప ఈశ్వరుడు ఈశ్వర కరుణ రెండు కావు ఇది బాగా అర్థం చేసుకోదు చాలా ఇంపార్టెంట్ సూర్యుడు సూర్యరశ్మి రెండు కావు అవునా పంచదార తీపి రెండు కావు అగ్ని వేడి రెండు కావు నిప్పు ఉందంటే వేడి ఉందని అర్థం వేడి లేని నిప్పు ఎక్కడా ఉండదు సూర్యుడు ఉన్నాడంటే వెలుగు ఉందని అర్థం సూర్యుడు ఉదయించిన తర్వాత వెలుగు లేకుండా సూర్యుడు ఉదయించలేడు వంకాయలాగా అర్థమవుతుంది సూర్యుడు వచ్చాడు అంటేనే వెలుగు ఉందని అర్థం ఎందుకని అది స్వరూపం సరేనా సూర్యుడు యొక్క స్వరూపం అది స్వభావం వెలుగు సూర్యుడు ఉదయించాడంటే వెలుగు వచ్చిందని అర్థం మేశ్వరుడు యొక్క స్వభావమే స్వరూపమే దయ పరమేశ్వరుడు వచ్చానంటే దయ వచ్చిందని అర్థం ఇంకా ఆయన వచ్చి మళ్ళీ దయ గురిపించడం లేదు బాగా అర్థం చేసుకో కనుక సూర్యుడు రావడం సూర్యుడు వెలుగు కూడా మన మీద పడ్డాం పరమేశ్వరుడు రావడం మళ్ళీ ఆయన దయ ప్రత్యేకంగా ఒక కర్మ కాదు అది కర్మకు అవకాశాలు లేదు అక్కడ కర్మ ఆవశ్యకత లేదు సూర్యుడు వచ్చిన తర్వాత నేను ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాను అని ఆయన కొద్దిగా మనం చేసుకున్నట్టుగా వోల్టేజ్ ఆయన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది తగ్గించుకోవాల్సిన అవసరం లేదు సూర్యుడు వచ్చాడంటే వేలుగా ఉందని అర్థం పరమేశ్వరుడు మన హృదయంలోకి వచ్చాడు అంటేనే దయ వేరుగా లేదు కనుక ఆయన అలా హృదయంలో కూర్చుంటాడు దయ కదుగుతూ ఉంటుంది సూర్యుడు ఉంటాడు ప్రకాశం కదులుతూ ఉంటుంది పరమేశ్వరుడు హృదయంలో ఉంటాడు దయ కదులుతూ ఉంటది ఆ దయతో నడుస్తాయి నీ కావ్యాలన్నీ కనుక నిత్యశ్రీ నిత్య మంగళం నిత్యోత్సవం తేషాం హవేత్ ఏషాం హృదిస్తో భగవాన్ భగవాన్ మంగళాయ తనోహరి మంగళస్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుడు మన హృదయంలో ఎప్పుడైతే ఉన్నాడో ఆయన ఉన్నాడు గనక సూర్యుడు ఉంటే వెలుతులు వచ్చినట్టుగా ఆయన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన దయ ప్రసరిస్తూ ఉంటది ఇది భక్తి వైభవం ఇది ప్రార్థన వైభవం పరమేశ్వరుని ప్రార్థించడంలో వేడుకల్లో వైభవం అంతా ఇదే కాబట్టి ఎప్పుడైతే పరమేశ్వరుడు నీ దగ్గర చేరిపోయాడు ఏ కార్యక్రమం నీ దగ్గర నుంచి జరిగినా ఈశ్వర కార్యక్రమం కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు కనుక భగవత్ కార్యమే కానీ మరొకటి అయ్యేది అవకాశం లేదు కనుక నువ్వు ఏం చేసినా నువ్వు తుమ్మితే కూడా ఆనందంగా ఉంటుంది స నువ్వు తగ్గితే కూడా ఆనందంగా ఉంటుంది ఎందుకని నీ హృదయంలో పరమేశ్వరుడే ఉండే రెండవది లేనే లేదు ఇది మంగళకరంగా జీవితాన్ని తయారు చేసుకుంటూ పోవడం కనుక పర శ్లోకానికి కనెక్షన్ పరమేశ్వరుని మరొక కార్యం కోసం కనుక నువ్వు పిలిస్తే వాడుకోవడానికి పిలిస్తే అదే జరుగుతుంది కానీ మరొకటి జరగదు కోసం ఇవే కనుక పిలిచావు అంటే నీవే కావాలి నాకు ఎన్ని అవసరం లేదని అక్కడే జనన మరణ చక్రం నుంచి నువ్వు విడిపడుతూ మోక్షం నీకు లభ్యమవుతుంది మోక్షం తప్ప ఏవి కావాల్సి వచ్చినా భగవంతుడిని వాడుకోవడమే మోక్షం కావాలంటేనే భగవంతుని నిజంగా వేడుకోవడమని అర్థం చేస్తారు ప్రసూతి మరణ వ్యాధి చికిత్సామి యోగజ్ఞా సముదాహర మునయోయాల్క్యాదయ అంతర్జ్యోతి అమేయమృత కృష్ణాఖ్యమీయత తప్పితం ఆ ఆ ఆ ఆ కాబట్టి లోకంలో ఏవైతే కావాలని అవసరాలు వాటి కోసం ఆయన వాడుకోవచ్చు కానీ పారలౌకికంగా ఏదైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో అది కావాలనుకున్నప్పుడు కేవలం భగవంతునే వేడుకోవాలి ఆయన వాడుకునే ప్రయత్నం చేయకూడదు భగవంతుని భగవంతుని కోసం ప్రార్థించాలి అందువల్ల ఏ లోకాహ ఓ లోకుల్లారా సంబంధం హే లోకాహ అంటే లోకంలో ఉండేటువంటి వాళ్ళు అర్థం ఇది ప్రత్యేకించి ఎందుకంటున్నాడో తెలుసా లోక సంబంధమైనటువంటి వ్యవహారాలే మనకు ప్రధానంగా ఉంది లౌకికమైనటువంటి ప్రయోజనాల వెంటే మన మనసులో పరుగు పరుగులు తీస్తూ ఉన్నాయి భగవంతుని ప్రార్థించినా మనం ఆయన్ని వాడుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి హే లోకాహ ఇటువంటి లౌకికమైనటువంటి వ్యవహారంతో అలౌకికమైనటువంటి మోక్షాన్ని పొందాలి అని అనుకోవడం సాధ్యపడదు ఒకవేళ నీకు కావాల్సింది అదే కదా నిత్యమైనటువంటి ఆనందమే కదా నీకు కావాలని కోరుకుంటూ ఉన్నావు కొద్ది కొద్ది నీకెందుకు లేదు ఉండే ఆనందాన్ని నీకెందుకు నువ్వు అసలు ఈ మార్గానికి ఎందుకు వచ్చావు అది మర్చిపోయావు పురుషార్థ నిశ్చయంలో ఏవి ఉన్నా నువ్వు సుఖపడలేవు గనక దీని వరకు వచ్చావు కానీ అవి కావాలి ఇవి కావాలి అవ్వ కావాలి పూవా కావాలి అనిపిస్తుంది ఇంకేం దానివల్ల అవ్వ బువ్వా రావచ్చేమో కాని మాత్రం వచ్చేందుకు అవకాశం లేదో హే లోకాహా సురణుత వినని చెప్తా ప్రసూతి మరణ వ్యాధి ప్రసూతి అంటే జన కొట్టడం మరణం చనిపోవడం జనన మరణాలు వ్యాధి ఇటువంటి వ్యాధికి అంటే మొట్టమొదట జన్మ మరణాలు ఏవైతే ఉన్నాయో ఇదొక వ్యాధి ఇదొక రోగము అని నిర్ణయం చేస్తా ఉండే కులశరాలు వాళ్ళు ఇక్కడ శాస్త్రంలో ఉండేది కాబట్టి ప్రసూతి మరణ వ్యాధే చికిత్స దీనికి చికిత్స ఏమిటి అంటే మునయక్రమం మునయహ మునయోహో మునయ మునులు ఎవరైతే ఉన్నారో యోగజ్ఞాహ యోగాన్ని బాగా అభ్యసించిన వాళ్ళు అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యోగం తెలిసినటువంటి వాళ్ళు యోగజ్ఞాహ ఎవరు వాళ్ళు మునయ ఎవరు యాజ్ఞవల్క్యాద కాబట్టి యోగజ్ఞాహ అంటే మళ్ళీ యోగాలు టీవీ యోగాలు ఇవి అనుకుంటారేమో అని యాజ్ఞవల్క్యాద యాజ్ఞవల్కుడు అని ఎప్పుడైతే అన్నాడో బృహదారిని గోపనిషత్తు హీరోయిన్ బహదారు బృహదారనికోపనిషత్ కాబట్టి బృహదారుపనిషత్తులో మైత్రి యాజ్ఞవల్కే సమాధం సమాదం మీకు చెప్పాను నవారీగా ఆత్మనస్తుకాయపతి ప్రియోభవతి అంత యాజ్ఞవల్క ఉచ అద్భుతమైనటువంటి మహర్షి అటువంటి యోగజ్ఞ చూసారా జ్ఞానయోగం రాజయోగం అది యోగజ్ఞ అంటే జ్ఞానయోగం ఎందుకని యాజ్ఞవల్క్యాద ఇటువంటి మహర్షులు గునులు మునయోహో యోగజ్ఞ వీళ్ళు ప్రసూతి మరణ వ్యాధేహే కాబట్టి ఈ జనన మరణాలనేటువంటి రోగానికి చికిత్స చికిత్స ఏదైతే ఉందో యాం ఇమాం ప్రసూతి మరణ వ్యాధేహే ఇక్కడ మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈ జనన మరణాలు సావడం పుట్టడం అనేటువంటి వ్యాధి రోగం ఏదైతే ఉందో దీనికి చికిత్సని సం ఉదాహరంతి వాళ్ళు చక్కగా చెప్పున్నారు సమ్యక్ ఉదాహరంతి సముదాహరంతి సమ్యక్ ఉదాహరణ చక్కగా చెప్పి ఉన్నారు వాళ్ళు అది ఏ లోకాహ ఓ లోక వ్యవహారంలో ఉండేటువంటి వ్యక్తులారా మానవులారా శృణుత వాళ్ళు ఏం నేను చెబుతా వీలండి శృణవు నేను చెబుతాను వీలండి అది ఏమిటయ్యా ఈ జన్మరణ చక్రాల నుంచి బయటపడడానికి ఈ జన్మరణ అనేటువంటి భవరోగాల నుంచి విముక్తిని పొందడానికి ఏమిటి చికిత్స ఈ రోగానికి అంతర్జ్యోతి అమేయం అప్రమేయమైనటువంటిది అసమానమైనటువంటిది ఏకం అద్వితీయం ఏకం అంటే అద్వితీయం రెండంత కానిది అంతర్జ్యోతి ఆంతర్యంలోనే ప్రకాశించేటువంటిది ఏంటంటే కృష్ణాఖ్యం కృష్ణాఖ్యం కృష్ణుడు అని అనేటువంటి పేరు కలిగినటువంటి కృష్ణ అనేటువంటి నామం కలిగినటువంటి అమృతం ఏకం అమృతం కృష్ణాఖ్యం దాని పేరు కృష్ణ అనే పేరు కలిగిన ఔషధం ఉందట ఇది చికిత్స జనన మరణాలు ప్రసూతి మరణం యాదేహి కాబట్టి జనన మరణాలు అనేటువంటి ఈ రోగానికి చికిత్స ఏమిటి అంటే ఒక ఔషధం అది రసాయనం మదీపర రసాయనం అండి అట్లాగే కృష్ణరసాయనం ఇది కృష్ణరసాయనం కృష్ణాఖ్యం కృష్ణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి అమృతం సరే అమృతం మృతం కానిది సరేనా దీన్ని ఆపీయత దీన్ని గనక పానం చేస్తే ఈ రసాన్ని రసాయనాన్ని కృష్ణ రసాయనాన్ని గనక పానం చేస్తే తత్పీతం పరమౌషం తత్ పరమౌషం పీతం సామాన్యమైన ఔషధం కాదు మామూలుగా మెడికల్ షాప్ లో దొరికేది కాదు పరమ ఔషధం అన్నిటికీ సరిపోద్ది అది పరమ ఔషధం ఏది అమృతం కృష్ణాక్యం కృష్ణాక్యం అమృతం కృష్ణుడు కృష్ణ అనే పేరు కృష్ణుడు పెట్టండి దోములు తీసేయండి కృష్ణ అనే పేరు అమృతం కృష్ణర సాయనం ఇది పరమ ఔషధం మామూలు ఔషధం కాదు ఇది ఎందుకు మామూలు ఔషధం కాదంటే చూద్దాం ఒక ఔషధం ఒక రోగాన్ని పోగొడతాను ఇది పరమం అన్నిటి నామే విమల ఔషధము అన్నిటిది పరమ ఔషధము కాబట్టి సర్వ రోగాలకి సర్వ రోగ నివారణ ఎక్కడైనా ఉందా ఒక రోగానికి మందు ఉంటుంది ఒక డిసీజ్ అన్నప్పుడు దాన్ని డయాగ్నోస్ట్ డాక్టర్ దానికి సంబంధించిన మందు ఉపయోగిస్తారు అంతేగాని ఒకటే పెడతారు కరివేపాకు ఎవరిసినా కరవేపాకు వేస్తే పోవడం అంటే ఎక్కడ చూడలేదు ఇట్లా కూడా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు వాడు టీవీల్లో ప్రదర్శనలు కూడా ఇస్తాడు అని కలియుగం కాబట్టి ఏం అవసరం లేదండి నేను మందే ఇస్తానంటాడు ఇంకా కొంతమంది అయితే ఏం అవసరం లేదు నువ్వు పెట్టాలంటే నేను ఇట్లా అంటే ఇంకా అది వేరే విషయం ఆ పోవడం ఎక్కడికి పోవడం అనేది వేరే విషయం ఎక్కడైనా పోవచ్చు సరే గురు తీరాలకు కూడా తరిచిపోవచ్చు ఇది అట్లాంటిది కాదు పరమౌషం గౌరవగాన్ని పోగొట్టేటువంటి పరమౌషం ఆ పీతం దీన్ని గనక తత్పీతం పరమ ఔషధం తత్ పరమౌషం పీతం ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి పరమం ఉత్కృష్టమైనటువంటి పరమాత్మకు సంబంధించిన కనుక పరమం అటువంటి పరమౌషం పీతం దాన్ని గనక పానం చేస్తే అది నీకేమిస్తుంది సార్ వితరణి అది నీకు వితరణ చేస్తుంది సార్ ఏంటది నిర్వాణం ఆత్యంతికం త్యంతికం శాశ్వతమైనటువంటి నిర్వాణం ఆనందం సుఖం నిరవధి నిత్యమైనటువంటి మోక్షం నిత్య మోక్షం నిత్యోత్సవం అందువల్ల కాబట్టి ఇది మోక్షాన్ని ప్రసాదిస్తుంది నీకు కాబట్టి ఈ కృష్ణ నామం కృష్ణ అనేటువంటి రసాయనాన్ని కృష్ణామృతాన్ని కృష్ణ రసాయనాన్ని ఎవరైతే నిరంతరం కూడా చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి శాశ్వతమైనటువంటి మోక్షం లభ్యం అవుతుంది కనుక హే లోహాసుడు తప్పనండి ప్రసూతి మరణ వ్యాధి హి మొట్టమొదట ప్రసూతి జనన మరణ వ్యాధి కాబట్టి జనన మరణాలు అనేటువంటిది వ్యాధి ఇది మొట్టమొదట ఎందుకంటే ఈ ప్రపంచంలో భౌతికంగా మనకు రోగాలు వస్తున్నాయి శరీరం ఉంది కనుక రోగం అంటేనే శరీరానికి వచ్చేది రోగం అర్థమవుతుంది తర్వాత మనసు ఉంది దానికి వస్తుంది మానసిక రోగం సో శరీరానికి రోగం వచ్చినప్పుడు భౌతికమైనటువంటి రోగాలు ఉన్నాయి కనుక భౌతికంగా వైద్యులున్నాయి ఫిజికల్ ట్రబుల్స్ ఇవన్నీ కాబట్టి దేహ సంబంధమైనటువంటి వ్యాధులు మనకు వస్తూ ఉన్నాయి కనుక ఈ భౌతికంగా వచ్చేటువంటి వ్యాధుల్ని పోగొట్టుకోవడానికి వైద్యుల దగ్గరకు మనం వెళతాం వ్యాధులు లేని వాళ్ళు ఎవరి ఎవడైనా వ్యాధి లేదన్నాడంటే వాడు దయ్యం ఇలా ఎందుకంటే దెయ్యానికి ఇది ఎట్లా ఉండదు దేహం నేను చూడదు దేహం ఉండేవాడికి రోగం తప్పదు నాకు ఏ రోగం లేదన్నాడు కూడా ఏ రోగం లేదనే రోగం ఉంది కదా అది కూడా రోగం అవుతుందా ఏదో ఒకటి ఉండదు ఇప్పుడు కూడా పట్ట ఏమీ లేదు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి ఇప్పుడు ఉండేవాడు అవసరం లేదు నాకు ఇప్పుడు కూడా ఎందుకు దేహము అని అంటే వ్యాధి అనేది ఉండాలి అందరికీ దేహాలు ఉన్నాయి కనుక అందరికీ వ్యాధులు ఉన్నాయంటున్నాను అందరూ వ్యాధిగ్రస్తులే ఈ ప్రపంచంలో ఎవరికి ఏ వ్యాధి ఉంది అనేది నాకు తెలియకపోవచ్చు ఏ వ్యాధి ఏ విధంగా ఉంది ఎంత తీక్షణంగా ఉంది అనేది నాకు అర్థం కాకపోవచ్చు కానీ వ్యాధి మాత్రం అందరికీ ఉంది ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాధి ఉంది అందరూ వ్యాధిగ్రస్తులే ఎవరెవరికి ఏ వ్యాధి అందో నాకు తెలియదు ఎవరికి ఏ వ్యాధి అయితే ఉందో దానికి సంబంధించిన చికిత్స కావాలి కనుక తత్సంబైనటువంటి వైద్యం దగ్గరికి పోతాడు సరే ఇప్పుడు పుస్తకం చూసుకుంటున్నాడు శ్లోకం ఇక్కడ వెంట చూశాడు అనుకోండి ఆప్తమాలజీ దగ్గర ఆప్తమాలజిస్ట్ దగ్గర పోవాలి మనం ఎందుకంటే సరిగ్గా కనపడడం లేదండి ఏదో ఒక ఉంది బ్లర్ ఒక ఉంది అది కాబట్టి బాగా కనపడేవాడు ఎందుకు పోతాడు పడిపోడు వాడికి కేంద గడపడిపోతుంది అనుకోండి దానికి సంబంధించి వెళ్తారు కాబట్టి ఎవరెవరు ఎక్కడికి పోవాలి చెవుల ముందు దగ్గర పోస దగ్గర పోతాయి కాబట్టి వ్యాధులు అందరికీ ఉంటాయి ఎవరెవరికి ఏ వ్యాధి ఉందో దాన్ని నయం చేసుకోవడానికి ఆ వ్యాధికి సంబంధించిన వైద్యుల దగ్గరికే పోతూ ఉంటారు కనుక ఎవరెవరికి ఏ వైద్యుల పోతారో తెలియదు నేను చెప్పే వైద్యులు ఈ అన్ని వ్యాధులు ఉండేవాళ్ళు రకరకాలైన వ్యాధులు ఉన్నాయి కదా అందరూ ఒకే లెక్కల దగ్గర పోరు కదా ఒక్కొక్కరి దగ్గర పోతారు మీరు ఎవరెవరి దగ్గర పోతారు నేను మీరు అందరూ కలిసి ఆ రోగులు తత్సంబంధమైన వైద్యులు వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఒక వైద్యుడి దగ్గర పోతాడు ఆయన గురించి మాట్లాడతారు కాబట్టి భవరోగ భవరోగం భౌతిక రోగాల్లో రోగాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి కనుక అనేకమైన రోగాలు ఉన్నాయి కనుక ఎవరెవరికి ఏ రోగం ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి ఆ వైద్యుల దగ్గరికి వెళ్తారు కానీ అందరికీ ఒకరికి ఉన్న రోగం మరొకరికి లేకపోవచ్చు అర్థమవుతుంది ఒకరికి కంటి రోగం ఉంది లేదు నేత్ర రోగం మరొక ఇంకొకటి ఉంది ఏమంటే నాకు హృద్రోగం అండి అంటాడు ఇంకొక ఆయన లేస్తారు నాకు చాలా బాగుంది అంటాడు కాబట్టి ఒకరికి ఉండేది ఒకరికి లేకుండా పోవచ్చు ఉండేటువంటి రోగం భావ రోగం భౌతిక రోగాల్లో తేడాలు ఉన్నాయి కానీ భవరోగంలో తేడా లేదు భవరోగం అంటే ఏంటి విశ్రాంతి అక్కడ చావడం పుట్టడం చావడం చావడం కుట్టడం చాలా బిజీగా చచ్చిపోవడం కుట్టుకోవడం చచ్చినప్పుడు ఏడుస్తూ పోవడం కూడా కొందరు ఏడవడం పుట్టేటప్పుడు మనం ఏడుస్తూ రావడం అందరూ నవ్వడం మళ్ళీ మనం పోతుంటే అందరూ ఏడడం కొందరు పోతుంటే మనం ఏడడం మనం పెట్టడం వాడు ఆడటం కానీ ఇది భవరోగం అందరికీ ఉంది కాబట్టి చనిపోయిన తరువాత మళ్ళీ పుడతాడు మనిషి ఇక్కడ రోగాలు ఇక్కడ పోవచ్చు ఇక్కడ రోగాలు ఇక్కడ పోవచ్చు ఒక వ్యాధి వచ్చింది మనం పోయి చికిత్స చేయించుకుంటాం ఆ వ్యాధి పోతుంది అందుకని ఇప్పుడు ఎట్లా రాదు సార్ ఇప్పుడు బానే ఉండాలి సార్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇంకా కానీ భవరోగం ఎట్లాంటిదండి ఈ దేహానికి కొన్ని వ్యాధులు మనం పోగొట్టుకుంటూ ఉండొచ్చు వస్తూ పోతూ ఉంటాయి ఈ దేహం పోయిన తర్వాత రేపు మళ్ళీ ఇంకో దేహం వస్త మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చే జన్మకు కూడాను భవరోగం కంటిన్యూ అవుతుంది భౌతిక రోగాలు ఈ జన్మతోనే పోవచ్చు కానీ భవరోగం మాత్రం తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ భవరోగం ఏదైతే ఉందో దానికి వైద్యులు కావాలి కాబట్టి భౌతిక రోగాల్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ వైద్యుల దగ్గరికి ఎట్లాగైతే పోతున్నామో ఈ ప్రసూతి మరణం వ్యాధి ఈ జనన మరణాలు భవరోగాన్ని పోగొట్టుకోవడానికి ఈ వైద్యులు సరిపోరు ఎందుకని వాళ్ళు కూడా రోగులే ఈ విషయంలో ఇక్కడ ఉండేటువంటి వైద్యులందరూ కూడా ఈ విషయంలో రోగులే ఎందుకని వాళ్ళకి భవరోగం ఉంది వాళ్ళు పుట్టారు వాళ్ళు పోతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే లాభం లేదు వీళ్ళు వేరే వైద్యులు సార్ ఎవరు వాళ్ళు యోగిన మునయోహో యోగజ్ఞ యాజ్ఞవర్ఖ్యాతయ కాబట్టి వాళ్ళ దగ్గరకు పోవాలి దీనికి మెడిసిన్ వాళ్ళ దగ్గరే ఉంది కానీ మరొకరి దగ్గర లేదు కాబట్టి రోగానికి వైద్యులు ఇక్కడ ఉన్నారు కానీ భవరోగానికి మాత్రం మహాత్ములు మహర్షులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి జ్ఞానుల దగ్గరికి వెళ్ళాలి యోగజ్ఞ జ్ఞాన యోగజ్ఞాహ అటువంటి మహాత్ముల దగ్గరికి వెళితే వాళ్ళు దీనికి చికిత్స ఏమిటో వ్యాధే చికిత్స ఇమాం యాం ఇమాం చికిత్స సముదాహరంతి సమ్యక్ ఉదాహరంతి చక్కగా చెప్తారు ఇంకా కూడా సమాష ఏంటంటే భౌతిక భౌతికంగా వచ్చే రోగాల్లో డాక్టర్లు మంది ఇచ్చినా అవి నయం కాకపోవచ్చు కానీ భవరోగం విషయంలో మహాత్ములు మహర్షులు ఇచ్చేటువంటి చికిత్స ఏదైతే ఉందో దాన్ని గనక అకుంఠితమైనటువంటి విశ్వాసంతో కనుక మనం ఫాలో అయితే మాత్రం అది నయమైపోతుందా చదువు భవరోగం తప్పకుండా నయమవుతుంది అందువల్ల యోగజ్ఞాన జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి రోగులు పెషక్కలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి వెళ్లవలసినటువంటి వాడు ప్రముఖమైనటువంటి భిషక్ అందువల్ల విష్ణు సహస్రనామంలో పరమేశ్వరుడికి భిషక్ వైద్యుడు అని భేషజం కూడా మందు కూడా ఆయనే మందు రూపంలో ఉండేటువంటి వాడు కూడా ఆయనే భిషక్ ఏమిటా భిషక్ సంసార రోగ నిర్మోక్షకారిణి సంసార రోగ భవరోగం ఏది ప్రసూతి జన మరణ ఏవైతే ఉన్నాయో మరణ వ్యాధి ఇదే జనన మరణ వ్యాధి ఇది ఏదైతే ఉందో ఇది సంసార రోగం ఇది భవరోగం భవం అంటే సంసార గుటుగా సంసార రోగ నిర్మోక్షకారిణీ దీన్ని పోగొట్టేటువంటిది సంపూర్ణంగా ఈ రోగాన్ని పోగొట్టేటువంటిది ఏదో పరాం విద్యా ఉపది దేశ ఉపధి దేశ కాబట్టి దీన్ని పోగొట్టేటువంటి నిర్మోక్షకారణీం సంసార రోగ నిర్మోక్ష పరాం విద్యా ఉపది కాబట్టి ఏ భవరోగం అయితే మనకుందో ఈ సంసారం అనేటువంటి రోగం దీనిని పోగొట్టడానికి పరాం విద్య ఆత్మ విద్య అనేటువంటి దాన్ని ఉపదిదేశ ఎవడైతే ఉపదేశం చేస్తాడో ఆత్మజ్ఞానం అనేటువంటి ఔషధాన్ని అందిస్తాడో అతడు ఇది భేష అతడు వైద్యుడు అతడు పరమేశ్వరుడు మరి వీళ్ళంటే యోగజ్ఞ వాళ్ళలో ఉండేది పరమేశ్వరుడే సార్ ఏషాం హృదిస్తో భగవాన్ మంగళాయతనం హరిహి వాళ్ళ హృదయాల్లో పరమేశ్వరుడే ఉండాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు జ్ఞానం రెండు కాదు అన్నాం కనుక అది అద్వైతంలో ఉండే తమ పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే ఈశ్వర జ్ఞానమే నా గురువు కూడా ఉంది కనుక గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ కాబట్టి ఈశ్వరుడి దగ్గర ఏ జ్ఞానం ఉందో నా గురువు దగ్గర అదే జ్ఞానం ఉంది గురుదేవ పరం బ్రహ్మ కాబట్టి యోగజ్ఞహ మునయోహో యజ్ఞా వల్గేదేహ వీళ్ళు ఏదైతే ఇస్తూ ఉన్నారో మనకు జ్ఞానం ఇది అది ఏమిటండి వాళ్ళు ఏం చెబుతున్నారా అంటే కృష్ణాఖ్యం అమృతం అంతర్జ్యోతి అన్నమాట అంతర్జ్యోతి ఇది ఎక్కడుంది ఈ వెలుగు లోపలే ఉంది హృదయంలో ఉంది నువ్వు పిలిస్తే ఇప్పుడు పరమేశ్వరుని ఎక్కడి నుంచో రావాలి మళ్ళీ అతి చూడండి నేను వేడుకుంటే ఎక్కడి నుంచి వస్తాడు ఎక్కడి నుంచి లేదు ఇక్కడ ఉండాడు అంతే ఇక్కడ ఉన్నవాడినే లేపాలి నేను మేలుకొలుగురు ఎందుకని మనమే మూత పెట్టున్నాం ఇప్పుడు పరమేశ్వరుని ఇక్కడి నుంచే మేలుకొలుగురు అంతేకానీ అంటే అదే ఎక్కడ సుప్రభాతం మగవేంతలు ఆయన ఎక్కడ నిద్రపోయాడు నిద్ర పూర్చాం మన హృదయంలో పరమేశ్వరుడు ఉంటే ఆ నిత్య వైభవాన్ని బయటికి రానియకుండా ఈ కోరికల మధ్య ఈ వాడుకోవడం మధ్య పరమేశ్వరుడు నిద్ర ఇప్పుడు ఆయన వేడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాదు ఆయన చేస్తూ ఇదే సుప్రభాతం కాబట్టి అంతర్యంలో అంతర్జ్యోతి అమేయం దాంతో సాటి అయినటువంటి మరొక లేదు అప్రమేయ సత్తాస్వరూపం ఏకం అది ఒక్కటే రెండు కాదు కృష్ణాఖ్యం అమృతం అది కృష్ణ అనేటువంటి పేరు కలిగినటువంటి అమృతం అది ఆంతర్యంలోనే ఉంది ఎక్కడో కాదు దీనిని ఆపీయతాం నువ్వు గనక పానం చేసినట్లయితే తత్ పరమోషం పీతం దాన్ని గనక నువ్వు పానం చేస్తే వితనుతే నిర్వాణం ఆత్యంతకం శాశ్వతమైనటువంటి మోక్షాన్ని నిరవధికమైనటువంటి సుఖాన్ని నీకు ప్రసాదిస్తుంది అంటే దాని అర్థం స్వామీజీ ఇప్పుడు వచ్చే కష్టాలు అవి కూడా నేను వచ్చినప్పుడే వినపడతా ఇప్పుడు నేను వచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ మెట్లెక్కన్నా చిత్తశాంతికి శ్రీపతి నామమ్ ఇప్పుడు నేను వింటూ వచ్చాను సార్ మీరు వింటుంటారు ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆ చరణం మైక్లో వినపడతాను చిత్తశాంతికి నీ శ్రీపతి నామే హిచ దివ్య ఔషధము మనశ్శాంతి లేదనుకోండి భగవన్నా అదే కారణాన్ని ఏమైనా కావచ్చు ఇది పనిచేస్తుంది మొత్తపుమోచనం చిత్త జగురుడే సిద్ధము అన్నిటికినిది పరమోషము పెన్నుని నామమి విమల ఔషధము అన్నిటికినిది పరమోష కాబట్టి అటువంటిది అంటే నిత్యం మన జీవితంలో ఉండేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పరమేశ్వరుడు యొక్క నిత్యోత్సవంలో ఇవి అదృశ్యం ఉంటాయి ఎందుకని అంతర్జ్యోతి లోపలే ఉంది సార్ నీకు కావలసినంత లోపలే ఉన్నాయి ఇప్పుడు ఏ అప్రమేయం అమేయం ఏకం అద్వ్యమైనటువంటి ఆనందం కోసం ఎక్కడో కాదు ప్రపంచంలో వెతకాలి ఇక్కడే ఉంది నీలోనే ఉంది ఎందుకని పరమేశ్వరుడు నీ దగ్గరే ఉన్నాడు కనుక నీ దగ్గర లేనిదే లేదు ట్యాప్ చేయడం తెలియడం లేదు వచ్చిన ఏదైనా అంతే ఇప్పుడు బాగా కోటేశ్వరుడు ఉంటాడు లోబి ఉంటాడు కోట్లు పెట్టుకొని ఉంటాడు ఆ చెప్పులేమో మన తమల పాకులు మరి దానికి ఏం చేయలేము అర్థమవుతా ఉంది పరమేశ్వరుడు మన దగ్గరే ఉన్నాడు కానీ జీవితం ఎట్లా తెలుసా ఉంటే లాభం లేదు ఉన్నది తెలియాలి ఉన్నట్లుగా తెలియాలి ఇది ప్రధానమైనటువంటి విషయం అంతవరకు బయట కావాలనిపిస్తాయి ఇక్కడ ఉందని తెలుసుకున్నప్పుడు వెనక్కి మనసు నరనారాయణి తపస్సు చేస్తూ ఉన్నారు బద్రికారు బద్రికా శ్రమంలో బద్రీనాథుల నరనారాయణ తపస్సు చేస్తూ ఉంటే ఎవడికి బాధ చెప్పండి ఎవడో తపస్సు చేసుకుంటుండే ఎవడికి కష్టం ఇంద్రుడికి కష్టం ఇంద్రుడి కష్టం ఎందుకని వాళ్ళు కనుక తపస్సు చేసి ఈయనకు మించిన తపస్సు వాళ్ళు చేశారనుకోండి ఈయన పదవి పోతుంది మళ్ళీ ఉండేది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యే ఇయర్ ఏం చేస్తారు చెప్పండి అందువల్ల ప్రయత్నాలు చేయాలి ఇంకొకరు రాకుండా ఉండాలి అని నువ్వు నువ్వు కట్టాల్సిన బాకీలన్నీ కట్టబాకు నీ రుణాలన్నీ మాఫీ నీకు పావులకు వడ్డీ నీకంత కాదు అలాగే అనాకు వడ్డీ లే నేనే ఇస్తా వడ్డీ ఇంకా ఇంకా రాబోయే దగ్గరకు వచ్చినప్పటికీ మీరు కట్టాల్సిన నీకు పావుల వడ్డీ కాదు మీకు నేను వడ్డీ నేను కడతాను సరేనా ఎప్పుడు నేను ఒకరిని అనడం కాదు నేను అందరూ ఎంత ఇవన తమ్ము అవనే అవన ఇవనే ఎవడైనా ఆ మార్గాలు కనుక ఈ ఇంద్రుడికి పెద్ద ప్రాబ్లం వీళ్ళు ఏంటి వీళ్ళు గోచర పెట్టుకొని కూర్చుని ఒకరికిద్దరు ఒకరు ఫెయిల్ అయిన ఇక్కడ సక్సెస్ అవుతాడేమో నరనారాయణ పైగా వీళ్ళిద్దరిలో ఎవరు చేసేసిన అద్భుతమైన కఠోరం అనేటువంటి తపస్సు డైరెక్ట్గా వచ్చి నా సీట్లో కూర్చుంటారేమో అప్పుడు నా పరిస్థితి ఏంటి నా మీద ఎక్కవేరేసి అని ఆలోచన చేసి దాన్ని భగ్నం చేయడానికి అర్థం కాదు స్ట్రైక్లు అవి ఇవి నేను దేవేంద్రుడు ఇంద్రుడు సార్ ఇంద్రుడైనా అంతే చంద్రుడైనా పదవుల కోసం ట్యూబ్లైట్ సార్ ఏం చేయాలి భగ్నం చేయాలి భగ్నం చేయాలంటే వెంటనే ఆయన దగ్గర ఉండేటువంటి అప్సర్ పిలిచాడు వాళ్ళు అడుగుతారు అతను పంపించాడు మీరు పోండి పోయి మీ హావ భావ విన్యాసాలు మీకు ఎన్ని రకాలైన డ్యాన్సులు తెలుసు అవన్నీ ప్రదర్శించి వాళ్ళిద్దరు చెరగొట్టండి వీడు బయలుదేరి బద్రికాశ్రమం వచ్చారు బద్రికాశ్రమందు నరుడు దగ్గరకు పోయాడు నరుడు కదా నారాయణ పరిస్థితి వేది నరుడు కదా ఎంతైనా కొద్దిగా ఉద్రేకంగా ఉంటాడు కదా వాళ్ళని ఎట్లా చూసారట వాళ్ళు అనుకున్నారు ఇది అక్కడ నారాయణ మహర్షి బెటర్ ఈ నరుడి కన్నా అని నారాయణ దగ్గరికి వెళ్ళాడు ఆయన పాపం చెడు పిల్ల అంతా కూడా డాన్స్ చేసి రకరకాలుగా డ్యాన్స్ చేసి అలిసిపోతున్నారు ఆయన ఇక్కడ కళ్ళు తెరిచాడు చూసాడు పడు ఊర అలిసిపోతుండ్రు ఇంకా చాలా ఏంటి అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మా మా ప్రాబ్లం నీకేం ప్రాబ్లం కాలేదా మేము వీళ్ళు మా ప్రాబ్లం ఏంటంటావు ఏంటి నీకు ప్రాబ్లం క్రియేట్ చేయాలని మేము వచ్చాం నీకేం ప్రాబ్లం మా వల్ల తప్ప చేసుకుంటుండే ప్రాబ్లం ఇది మా అందం మా అందం మా సౌందర్యం కూడా వెంటనే ఒక్కసారి ఇక్కడ పెట్టాడు తొడదట్టాడు ఇది నేను కుస్తే నా ఇదే ఇట్లకి తట్టాడు నారాయణ మహర్షి ఇలా పెట్టేట్లా తొడదట్టాడు అవసరమైతే మన తొడ కూడా తట్టగ తోడదటితే వెంటనే అట్లా తట్టగాని ఆయన ఊరు ఆ తొడలో నుంచి ఊరు అంటే తొడ కదా ఆ తొడలో నుంచి ఒక అమ్మాయి అందంగా పైకి వచ్చింది ఆవిడ ఊర్వశి ఊరువులో నుంచి వచ్చింది కనుక ఊర్వశి కాబట్టి ఆయన తొడలో నుంచి వచ్చింది కనుక ఆమెకి ఊర్వశి అనే పేరు వచ్చింది ఇప్పుడు ఆవిడ చూస్తే వీళ్ళకి ఆవిడ మణిలాగా ఉన్నట్టే వీళ్ళ బొగ్గులాగా ఉన్నారు ఇప్పుడు పోరిన ఆయన ఇంత అందమైంది దాన్ని తన దగ్గర పెట్టుకొని మనల్ని ముఖం చూడలేకపోవడానికి కారణం ఇది కారణం కాబట్టి ఇంద్రుడు మనల్ని పంపించినా మనం వెళ్ళి ఆయన ప్రభావితం చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఇదిగో ఇంత సౌందర్యం కలిగినటువంటి స్త్రీ తనలోనే ఉంది ఆయనకి మనమేం అవసరం చెప్పండి డబ్బు లేని అయితే పది రూపాయలు తెప్పిస్తే కూడా వస్తాడు ఆ కోటీశ్వరుడు ఎక్కడి నుంచి వస్తాడు అదే అయింది ఇప్పుడు వాళ్ళు అన్నారట మహాత్మా ఇది ఏమిటంటే అంత మనలోనే ఉంది ఏ సౌందర్యం కావలసి మనలోనే ఏ ఆనందం కావాలన్నా మనలోనే ఉంది మనలో ఉండేటువంటి ఆనందం ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో ఉండే ఆనందాలన్నీ ఆరిపోయేటువంటి దీపాలు నిజమైనటువంటి సౌందర్యం అంతా మన దగ్గరే ఉంది అని ఆ మహర్షి చెప్పినప్పుడు మేము బుద్ధి లేక ఆ ఇంద్రుడికి బుద్ధి లేక ఆయన దగ్గర ఉన్నా కనుక బుద్ధి లేక వచ్చాము సరే మీకు అర్థమైంది కదా మీకు అర్థమైంది మీ లీడర్ కూడా చెప్పండి వాళ్ళు అన్నారట ఇంకా పోద ఇంక పోదలుచుకో ఎందుకని పోరు మీరు ఇంతకాలం ఎవరు ఎవరు మమ్మల్ని లీడ్ చేస్తాడో వాడు లీడర్ మమ్మల్ని సుఖం వైపు నిర్వధిక సుఖం లీడ్ చేయగలిగేటువంటి వాడు లీడర్ అది ఇంద్రుడుగాడు నువ్వే గనక నీ దగ్గరే పడి ఉంటాం కానీ అక్కడికి మాత్రం పోవమంటే తర్వాత నారాయణ మహర్షి తన తపస్సు అయిపోయిన బోధ చేసినట్టుగా శాస్త్రంలో ఉంది వాళ్ళకి జ్ఞానాన్ని బోధించినట్టుగా కాబట్టి ఊర్వశి అని మీరు అంటున్నారు ఆ ఊర్వశి ఇట్లా వచ్చింది నారాయణ మహర్షి యొక్క ఊరులో నుంచి వచ్చింది అందువల్ల ఆమె ఓర్వసి అంటే దాని అర్థం ఏంటో తెలుసా నీకు కావలసింది కూడాను అంతర్యంలోనే అంతర్జ్యోతి ఇది వెలుగంతా కూడా అంతర్యంలోనే ఉంది అది అంతర్జ్యోతి అమేయం ఏకం అమృతం కృష్ణాఖ్యం ఇది అర్థం కాలేదనుకోండి ఇది అర్థం కానిటువంటి వాడు ఈ ఆనందం కోసం బాహ్యంలో వెతుకుతాడు హ్య సుఖాల్లో వెతుకుతాడు నాకు అది వస్తే ఆనందం ఇది వస్తే ఆనందం అంటాడు అది ఇది ఆనందం కాదు ఎందుకని అవి వస్తువులే కానీ ఆనందం లేవు ఇక్కడ వ్యక్తులు ఉండాలే కానీ ఆనందాన్ని పంచేవాడు లేదు ఇక్కడ వస్తువుల్లో కనుక ఆనందం ఉండేటట్టితే ఒకరికి ఆనందాన్ని ఇచ్చిన వస్తువులు ఇంకోరికి కూడా ఆనందాన్ని ఇవ్వాలి కానీ నీకు దాని మీద వ్యామోహం ఉంటే అది నీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది లేకపోతే ఇవ్వలేకపోతుంది ఒక మనిషి మీద నీకు ప్రేమ ఉంటే ఆ మనిషి వికారంగా కూడా నీకు సౌందర్యంగా కనపడతా అదే కనుక నీకు ప్రేమ లేకపోతే సుందరమైనటువంటి వ్యక్తి కూడా నీకు అగ్గిగా కనపడడం జరుగుతుంది ఈ ఇదంతా నువ్వు కల్పించినటువంటి ఆరోపణలే కాని స్వరూపాలు మాత్రం కావు ఆరోపాలే గానీ స్వరూపాలు కనెక్వి ఇవి నిజమైనటువంటి ఆనందం నిజమైనటువంటి సుఖం నీలోనే ఉంది అది అంతర్జ్యోతి ఇది అర్థం కానప్పుడు బయటికి పోతూ ఉంటాం నాకు అది కావాలి ఇది కావాలి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఏది తెచ్చుకున్నా అవి నిలిచే అవకాశం లేదు కనుక అన్ని జారిపోయేవే కాలిపోయేవే గనక అవి దూరం అయిపోయినప్పుడు మళ్లీ దూరమైనయి అని దుఃఖపడుతూ ఉంటాం అలా నాకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఎందుకు దూరం అయింది అని మళ్ళీ ఆలోచన చేస్తాం సరే హాస్పిటల్లో మంచి డాక్టర్ అయినా కూడా ప్రయత్నం చేస్తే రోగి చనిపోతే డాక్టర్ మీద దండయాత్ర చేస్తాం ఎందుకో తెలుసా నాకు ప్రాణ సమానమైనటువంటి వ్యక్తి ఏ చేస్తాడు డాక్టర్ చేశాడు ప్రయత్నం నేను వేరే డాక్టర్ గురించి మాట్లాడాను ఒక మంచి డాక్టర్ పాపం ఏ గుడ్ ఫిజిషియన్ ప్రయత్నం చేశాడు చనిపోయాడు పేషెంట్ అట్లా చెప్పాను డాక్టర్ తెచ్చేస్తాము పేషెంట్ తెచ్చిపోయాడు కారణం ఏంటో తెలుసా నేను ప్రేమించేటువంటి వ్యక్తి నాకు దూరం అయిపోవడానికి ఈ వ్యక్తి కారణం గనక ఆ వ్యక్తి మీద క్రోధం ఆ వ్యక్తి మీద ద్వేషం ఇట్లా రాగాలు ద్వేషాలు క్రోధాలు మోహాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటే ఇవంతా మూట తయారవుతూ ఉంది గనక ఇవి పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఏదైనా పెళ్ళి అయితే బయట కూడా ఒకరిని చూసిపోతాం అదే ఈ రోజు ఇంటికి వంకాయలు అయితే మనం ఒకరి భవిస్తాం సంచేతుకొని ఈ రోజుకే కనుక అదే పెళ్లి సామాలు గుణాలు పది మందిని పోసిపోదు ఆ పది మంది ఎవడో కూడా కనీసం ఇతర ముక్కున్నా తీసుకుపోతాం కాదు తీరవాడు వచ్చిన కొనేవాడకూడదు కట్టేవాడకూడదు అట్లాగే ఈ రాకద్వేషాలు ఈ క్రోధాలు ఈ కామాలు ఈ మోహాలు ఇవన్నీ కూడా మనం కొంటూ పోతుంటాము ఒకటి కడతా ఉంటాడు ఇది ప్రారంభం ఈ సంచితం సంచల వేసి ఉంటారు ఇవన్నీ వీటిని అనుభవించాలి కనుక మళ్ళీ జననం ప్రసూతి మరణ వ్యాధి ఎట్లా జన మరణాలు జరుగుతాయి కాబట్టి ఇది ఒక వ్యాధిగా వరిణ వేస్తుంది ఇక ఇక ఆనందం లేదు కోరికల మధ్య మనిషి తృప్తి చెందలేడు కామ కామి సహా శాంతిమకా కోరికలను కోరేవాడి ప్రపంచంలో శాంతిని పొందలేడు అర్జున సహాంతి ఆ పునోతి వాడు పొందుతా అపూర్యమాన ప్రతిష్ట సముద్రమాప ప్రవేశ కామాయం ప్రవేశం తీసార్వే సహ శాంతి మా నా కామ కామె కాబట్టి నదులన్నీ సముద్రంలో పోయి ఎట్లాగైతే విలీనమైపోతున్నాయో అట్లాగే సమస్తమైనటువంటి కోరికలు ఏ మహానుభావుల యొక్క ఆంతర్యంలో విలీనమైపోతున్నాయో అలలన్నీ సముద్రంలో గడిచిపోయినట్టుగా సమస్తమైనటువంటి కోరికలు తన ఆంతర్యంలో విలీనమైపోతున్నాయో సహా శాంతి ఆ అనోతి ప్రాప్నోతి ఆ చ్యోతి శాంతిని పొందగలడు మరొకటి శాంతిని పొందేందుకు అవకాశం లేదు అంతర్జ్యోతి హే ఇది ఖ్యం అమృతాయ ఎల్లప్పుడూ ఉండేటువంటి నందే మర్త్యా పరమం హృణుత వహ వక్ష్యామి సంక్షేపత సంసారాణవమపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థా నాజ్ఞానమపాషేత నమో నారాయణ ఏతి అముత్ర స ప్రణవం ప్రణామసహిత ప్రావర్తయ్వంహ్ క ఈ లోకంలో ఉండేటువంటివి కావాలని భగవంతు వాడుకోవడానికి చేసే ప్రయత్నాన్ని విర విరమించి ఇక వేడుకోవాలి ఎందుకో తెలుసా మర్త్యులు గనక మరణించేటువంటి వాళ్ళు మర్త్యురు ఈ ప్రపంచం కాబట్టి మనం అంతా మర్త్యులం అంటే మరణించే వాళ్ళం అందువల్ల హే మర్త్యాహ ఎంత కాలంలో ఈ ప్రపంచంలో మనం ఉండినా మన చుట్టూ ఎందరున్నా ఎన్నున్నా ఒకరోజు వాటిని వదిలిపెట్టి మనం శ్మశానాన్ని కదిలిపోవలసిన వాళ్ళనే కనుక హే మర్త్యాహ మృతులయ్యేటువంటి దేహాలు మృతమయ్యేటువంటి దేహాన్ని కలిగేటువంటి ఓ మానవురారా అది మర్త్యాహా మీకేం చెప్పండి అయ్యా మీరు చావకుండా ఉండాలి అయితే నువ్వు అమృతం మర్త్యాహా అని అన నేను అమృతాన్ని కోరుతున్నావు కాదు అది అమృతం ఇస్తావు ఇంకోటి ఏమిటో తెలుసా మృతులు అమృత అయ్యేందుకు ఇంకొక ఉపాయం ఇంతమంది చెప్పాడు కృష్ణార్థ్యం అమృతం అది కృష్ణాన్ని నామకలి నామం కలిగేటువంటి అమృతం కృష్ణరసాయనం ఇంకొకపాయం చెప్తున్నాడు నారాయణామృతం ఇంత ముందు కృష్ణామృతం కృష్ణరసాయనం ఇప్పుడు నారాయణ రసాయనం పరమం హితం పరమం ఉత్కృష్టమైనటువంటి హితం నీకు మేలు చేసేది మోక్షం హితం అంటే తెలుసు కదా మీకు శ్రేయస్ వినండి వాహ మీకు సంక్షేపత భక్ష్యామి కాబట్టి మీకు దీన్ని సంక్షిప్తంగా చెప్తాను వినండి ఏంటంటే సంసార అర్ణవం సంసారం అనేటువంటి సాగరం భవసాగరం ఆపదూర్మి బహుళం అనేకమైనటువంటి ఆపదలు అనే కిరటాలతో సముద్రంలో కెరటాలు ఉంటాయి సముద్రంలో అలలుంటాయి కానీ ఈ సంసారార్ణవం భవసాగరం ఏదైతే ఉందో సంసారం అనేటువంటి సముద్రం దీంట్లో ఆపదలే అలలు సముద్రంలో అలలు లేకుండా ఉంటాయి అలలు నాకు స్నానం చేయగలవా సముద్ర స్నానానికి పోయి అలలాగిన తర్వాత స్నానం చేస్తాం ఇంకోటి స్నానం లేదు ఎందుకంటే అలలు ఆగవు అవి కదురుతూనే ఉంటాయి వాటిపాటికి అవి కదురుతూ ఉంటాయి నీ పాటికి స్నానం చేయాలి అట్లాగే సంసారం కొందరు అంటుంటారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చూసుకొని ఏం చేస్తావు వచ్చి శృతి మందిరానికి వస్తాయి అప్పుడు నేను ఒక ప్రాబ్లం అవుతాను ఎందుకనంటే సముద్ర స్నానానికి పోయేటువంటి వాడికి అలలో ఆగే ప్రశ్న లేదు అలలో ఉంటాయి నువ్వు స్నానం చేసి రావాలి అలల మధ్యలోనే అలా పోసుకోవాలి పెద్దల చెంద టెక్నిక్ తెలియాలి సముద్ర స్నానం చేసే టెక్నిక్ నీకు తెలియాలి అలల్ని ప్రయత్నం కాదు ఇప్పుడు పూర్ణిమ రోజు పోయినాడు అనుకుంటున్నా ఆ పోయినరోజు ఆ రోజు పూర్ణిమ కనుక పౌర్ణడి అలలు ఎగిసిపడుతూ ఉంటాయి వీడనుకుంటాడు అయితే ఇంకో రెండు మూడు రోజుల తర్వాత నువ్వు రెండు మూడు విదేరా తదితరరా ఎప్పుడన్నది సముద్రం కనుక సరేనా పౌర్ణిమ వచ్చినప్పుడు ఎక్కువగా ఉండొచ్చు పౌర్ణిమ నాడు ఎక్కువగా ఉండొచ్చు అంతేగాని అలలు లేకుండా మాత్రం అలల మధ్యలో నువ్వు స్నానం చేయాలి అదే సముద్ర స్నానం అందువల్ల ఒక పెద్ద అలొచ్చింది అనుకోండి ఏం చేయాలి అనుకోండి కొట్టుపోతాడు అదే టెక్ కాబట్టి ఒక పెద్ద అలొస్తే వంగలి ఆ నీళ్ళన్ని పైకి పోతాయి వాడు అక్కడే ఉంటాడు ఇప్పుడు ట్రై చెయ్యాలి మళ్ళీ ఏదైనా జరిగితే స్వామిజీ చెప్పాడు మామిడి పక్కకు పెట్టాడు నన్ను పెట్టుకోండి డ్రైవర్ని పక్కన పెట్టుకొని మీరు నడపండి అంత కాబట్టి నీళ్ళు ఎత్తుగా వచ్చేస్తుంది అనమాట ఆలోచిస్తుంది మనం స్నానం చేస్తామంటే అప్పుడు అలా మామూలుగా మునితే నీళ్లు పైకిడిపోతాయి వాడు మళ్ళీ మామూలుగానేస్తాడు అదే చిన్న ఆలోచన అప్పుడు ఎగరాలి మంచి పైకి పాలట్ల పోతుంది వడ్మండి ఇది టెకి కాబట్టి ఈ విధంగా టెక్కి తెలిసిన వాడు సముద్ర స్నానం చేస్తాడు అట్లాగే సంసారంలో కూడాను బాధలు వస్తా ఉంటే బాధలు రాదు సంసారం వద్దు అనుకుని ఆశ్రమానికి నేను ఎన్ను పడుతున్నాను మీద ఎందుకు తెలుసు సంసారం ఇదో సంసారం సా కాబట్టి కాకపోతే ఒకటి అయ్యా ఈ బాధలు ఉన్నాయి అని చెప్పేసి ఈ సంవత్సరం మీకేమి బోధ లేదు ఎందుకంటే నాకు బాధ అని అనడం వల్లే బాధల మధ్యలోనే బోధలు జరుగుతా ఉన్నాయి అర్థమవుతుంది ఎందుకని అలలపాటికి అలలే మనస్నానం మనస్నానమే టెక్కి తెలుసుకొని ఉండాలి కాబట్టి ఆపదూర్మి బహుళం భూ అనేకమైన కెరటాలు ఇదే చిన్నది సంసార అర్ణవం దీంట్లో సమ్యకు ప్రవిశ్య స్థిత ఇటువంటి గొప్ప గొప్ప ఆపదలు అనేటువంటి అలలతో కూడినటువంటి ఈ సముద్రంలోకి తమ ఈ సంవత్సరంలోకి సమ్యక్ చక్కగా ప్రవేశ ప్రవేశించి స్థితాహ మళ్ళీ బయట రాకుండా అక్కడ మన విషయం చెప్తున్నాడు మీరు ఏం చేశారంటే అయా ఆపదలనేటువంటి కెరటాలతో కూడినటువంటి కష్టాల కెరటాల కడలిలో ప్రవేశించి సమ్యక చక్కగా దిగి ఎవరు తెచ్చారు అవసరం ఎవరు తెచ్చుతారు పెళ్లి చేసుకునే ఇవాళ వాటి తెచ్చారు చక్కగా కొత్త పట్ల వేసుకుని మరి దొరికి తర్వాత పాత పడినప్పుడు అర్థం కాబట్టి సమ్యక్ ప్రవిశ్య స్థిత ఈ సంసార అర్థం ఈ సంసారం అనేటువంటి సముద్రంలో దిగి ఆపదలు అనేటువంటి కెరట అల్ల కల్లోలంగా ఉండేటువంటి సంసార సముద్రంలో దిగి సమ్యక్ ప్రవిశ్య స్థిత ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఉన్నారు కదా కాబట్టి నేను చెప్తున్నా మీకు పరమం హితం శృణుత నానా జ్ఞానం వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే బహుళ ఉన్నటువంటి ఆపదలు అనేకం వస్తూ ఉంటాయి ఎందుకంటే పుట్టడం బాధే పెరగడం బాధే వ్యాధులు బాధలు శారీరక బాధలు మానసిక బాధలు కుటుంబంలో బాధలు సరైన సంయోగాలు వియోగాలు ఇవన్నీ కష్టాలే కదా ఇవన్నీ అనలే సముద్రంలో కడలలో కెరటాలే ఇవన్నీ వీటి మధ్యలోనే మనం కష్టపడుతూ ఉన్నాం ఇప్పుడు నానాజ్ఞానం విడిచిపెట్టి అపాస్య కాబట్టి నానాజ్ఞానం అపాస్య ఈ ఆపదలతో కూడినటువంటి సంసారం అనేటువంటి సముద్రంలో దిగిపోయి ఉండవు గనక చక్కగా దిగిపోయి ఉండవు గనక ఇప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటో పరమం హితం శృణుతో నీకు సంక్షిప్తంగా చెప్తాను విను అంటున్నాడు కులశకరాడి వారు ఏమిటంటే నానా జ్ఞానం అపస్య కాబట్టి భేదభావాలన్నింటినీ వదిలిపెట్టేసి చేతసి మనసులో చిత్తమునందు నారాయణాయ నారాయణకు నమ నమస్కారం నమో నారాయణాయ అనేటువంటి ఈ మంత్రాన్ని ఆ మంత్రం సణవం ప్రణవంతో కూడి ఓంకారంతో కూడి అంటే నమో నారాయణాయ సప్రణవం అంటే ఓం నమో నారాయణాయ సప్రణవం కాబట్టి ఓంకారాన్ని గనక నువ్వు దత చేస్తే స ప్రణవం ప్రణవం ఓంకారాన్ని గనక దత చేస్తే అష్టాక్షరి అవుతుంది ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి అవుతుంది దీన్ని సప్రణవం ఓంకారం జోడించి నారాయణుడు నమస్కారము ఓం అధిష్టాన పరబ్రహ్మ స్వరూపం కనుక ఓం నమో నారాయణాయ అనేటువంటి అము మంత్రం ఈ మంత్రాన్ని ప్రణామసితం పరమేశ్వరుడికి ప్రణామ నమస్కరిస్తూ నారాయణ ప్రణామ సహితం పరమేశ్వరుడికి నమస్కరిస్తూ ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని మోహోహో మాటి మాటికి ఆ గైడ్ గై మాటి మాటికి మళ్ళీ మళ్ళీ పునః పునః ముం వర్తయత్వం ప్లీజ్ ఆవర్తయద్ధం ప్రావర్తయ ఆవర్తం అంటే తిప్పడం సరేనా ఆవర్తం అంటే తిప్పడం ఆవర్తయద్ధం అంటే తిప్పడం ఏం తిప్పుతావు నువ్వు ఓం నమో నారాయణ జపమాలి ప్రావర్త ఆవర్తనంలోనే అర్థం అది ఆవర్తం అంటే తిప్పడం సరేనా ఆవర్తయద్ధ్వం ది మనం జపమాల పట్టుకొని తిప్పుతాం చూసినాం దిగో ఇలా తిప్పుతున్నాం జపమాలని ఇలా తిప్పుతున్నాం ఇది ఆవర్తయధ్వం ప్రావర్తయద్ధ్వం ప్రకర్షణ ప్రముఖంగా తిప్పు ప్రకర్షణ ప్రకర్షణ శక్తివంతంగా అంటే ఎన్ని మాలలు చేయగలిగితే అన్ని మాలలు అది దానికి ఎన్ని మాలలు చేయగలిగితే అన్ని మాలలు చేయ మోహో మాటి మాటికి అంటే ఇలా చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చావు అనుకో మేర దగ్గరకు వచ్చావు మళ్ళీ తిప్పుకుంటావు కాదు మళ్ళీ చేసుకుంటూ పోతావు మళ్ళీ తిప్పుకుంటూ పోతాం మోహో మాటి మాటికి ప్రకర్ష ప్రకర్షేణ ఆవర్తయం ప్రావర్తయం ఆవర్తయం ప్రవర్తయత్వం ప్రకర్షేణ కాబట్టి శక్తివంతంగా ఏదో కూలికేసినట్టు కాకుండా ఆనందంగా ఉత్సాహంగా మనం జీవితంలో నిత్యోత్సవాన్ని దిప్పేది కనుక నిత్యోత్సాహాన్ని కల్పించేది కనుక నిత్యశ్రీ నిత్యమంగడం కనుక ఇటువంటి పరమేశ్వర స్వరూపాన్ని హృదయంలోకి మనం వేడుకోవడానికి పరమేశ్వరుడు పిలుస్తూ ఉన్నాం గనక దీన్ని ప్రావర్త యత్వం మోహో మోహో అది కాబట్టి నారాయణాయ నారాయణాయ నారాయణం అయనం నారాయణం అది తమాషా నరహ అంటే నీయతే ఇతే నరహ ఎవడైతే చావడో వాడి పేరు నరుడు నీయతే ఇది నరహ ఎవడైతే చావడో వాడు నరుడు అదేంటి స్వామీజీ నరుడంతా చచ్చిపోతాడు కాదు నరుల దేహాలు పోతాయి నరుల దేహాలు పోతాయి నరుడు ఎక్కడ పోడు జీవుడు ఎక్కడ చచ్చి కాదు ఎందుకని జీవుడే దేవుడు గనుగా జీవో బ్రహ్మ కాబట్టి నరుడు అనేటువంటి వాడు అసలు పేరు అర్థం చూడండి నరహ నా రియతే నరహ ఎవడైతే చావడో వాడు నరుడు ఉపాధి తగిలించుకొని ఉన్నాడు వాడే బ్రహ్మని తెలియకపోవడం వల్ల నేను జీవుణ్ణి నేను నరుణ్ణి వీడి గమ్యం ఏంటి అయనం స్థానం వీడి స్థానం ఏంటి అది నారాయణ నరాణం అయనం నారాయణం కాబట్టి నరులందరికీ ఏదైతే ఉద్గమ స్థానం ఏ స్థానాన్ని అయితే వీళ్ళు చేరాలంటే అది నారాయణ స్వరూపం అంటే కాబట్టి నరస్య అయనం ఇట్లా కూడా నరస్య అయనం అయనం గేహం ఇల్లు స్థలం స్థానం అయనం గేహం ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు నరుడు ఎక్కడికి పోతాడు జ్ఞానం వస్తే అది అయనం కాబట్టి నరస్య అయనం నారాయణం అవుతుంది నరస్య అయనం నారాయణం నారాయణం కాదు నారాయణం నరాయణ ఏవ నారాయణ నారాయణ ఏవో నారాయణ ఆ నారాయణ అనేది నారాయణుడు ఎందుకని నరస్య అయనం నరాణం అయనం కాబట్టి నరులంతా కూడా ఏ గమ్యస్థానాన్ని ఏ మోక్షాన్ని పొందుతూ ఉండారో ఆ పరమ పదం ఏదైతే ఉందో అది కేవలం మోక్షం ఏదైతే ఉందో మోక్ష స్థితి అదే నారాయణ స్వరూపం గనక స దాన్ని ఓంకారంతో మిళితం చేసి ఓం నమో నారాయణాయ అనేటువంటి దివ్యమైనటువంటి ఈ నామ నౌక ఎందుకని సంసార అర్ణవం ఆపద ఊర్మి ఆపదలతో నిండినటువంటి ఆపదలనేటువంటి అలలతో ఊర్మి నిండినటువంటి సంసారాణవం ఈ సంసారం సముద్రంలో సమ్యక్ ప్రవేశ చక్కగా ప్రవేశించి ఉన్నారు గనక మునిగిపోకుండా దాని నుంచి బయటపడాలి అంటే అది అక్కడ కాబట్టి సంసార ఆర్ణవములో సంసారం అనేట సముద్రంలో మునిగిపోయినటువంటి వాళ్ళు బయటపడడానికి కావలసినటువంటి నౌక నారాయణ నౌక నారాయణ నౌక అదే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ కాబట్టి నారాయణ మంత్రం ప్రహ్లాదుడికి మోక్షాన్ని ప్రసాదించినటువంటి మంత్రం చేయం నాకు అనిపిస్తుంది ఈ కులశేఖర ఆడవాళ్ళ మీద భాగవతం యొక్క ప్రభావం మహా అద్భుతంగా పడి ఉందనిపిస్తుంది దీని మీద కావాలంటే తీసేసి కూడా నేను సబ్మిట్ చేసేయగలను కేవలం భాగవతం యొక్క ప్రభావం ఇతని మీద చాలా చక్కగా పడిపోయింది అని అనిపిస్తుంది శ్లోకాలు చూస్తూ ఉంటాయి ప్రతి చోట అట్లా కనపడుతూ ఉంటుంది నాకు మళ్ళీ భాగవతం చెప్పినట్టు నేను దాని వైపుకి వెళ్ళడం లేదు కానీ ప్రతి శ్లోకంలో నాకు ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఏం మాట్లాడతాను సంసారానవం ఆపదోర్మి బహుళం ఆపదలతో కూడినటువంటి సంసారమైనటువంటి సముద్రం దాంట్లో మునిగిపోయి ఓకే నానాజ్ఞానం అపాస్య నానాజ్ఞానం అంటే భేదజ్ఞానం ఆయన వేరు ఈయన వేరు దాన్ని వదిలిపెట్టమంటాను నారాయణి పట్టుకోమంటున్నాడు తుచారీ భాగవతంలో మీకు నేను చెప్పాను ఎల్ల శరీరధారులకు తుచరా మర్చాహ ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి ను ఎల్ల శరీరధారులకు ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నుతి లోపల మీరు మేమను మతి భ్రమణంబున ప్రవర్తిల్లకా సర్వమునతని అతని దివ్య కళామయమ विष्णु विष्णुर्ची तारड़ी नष्णु नुमुर्ची तारड़ी नीशाचराग्रणी ఆపదూర్మి బహుళం సమ్యక్ ప్రవేశ ప్రవేశించుంటారు మీరు సంసారమైనటువంటి సముద్రంలో ప్రహ్లాదు చెప్తాను హిరణ్యకశ్యుడు తెలుసా నానా ఎల్ల శరీరధారు ఇళ్లను చీకటి నూతి లోపల ఆ సంసారం అనేటువంటి ఆ చీకటి బావిలో పడకుండా తెళ్ళక పడకుండా తెల్లు అంటే పడుటని అర్థం शरीर शरीर धारुक चीकटी मेमूद भाव प्रवर्ति ఈ భేద జ్ఞానాన్ని వదిలిపెట్టమంటున్నాడు దాంట్లో పడ్డారు కనుక సంసారం అనేటువంటి ఆరణంలో పడిపోయినావు ఇదే అంటున్నాడు కాబట్టి సంసారం అనేటువంటి చీకటి బావిలో పడిపోయినావు ఇక్కడ కూడాను కాబట్టి నీవు నేనేటువంటి భేదభావం మీరు మేమను మతిభ్రమణం ప్రవర్తి ప్రహ్లాదు శరీరాలు ధరించిన వాళ్ళంతా ఈ ప్రపంచంలో పుట్టారు సంసారాల్లో పుట్టారు నాన్న ఇది చీకటి బాబి దీనికి అది ఎక్కడ వదిలేదు అంత్యం ఎక్కడో వదిలేదు ఈ సంసారం అనేటువంటి మహాసాగరంలో పడిపోయారు పడిపోయిన తర్వాత మీరు వేరు నేను వేరు నాది నీది ఇది పెంచుకుంటా పోతా ఉన్నారు ఏ క్షణాన శాశ్వతంగా కంటి మీద రెప్ప పడుతుందో తెలియదు కాబట్టి ఈ చీకటిలో అగ్నిలో కొట్టు ఉన్నారు కాబట్టి దాంట్లో పడకుండా చూడు తుమ దాంట్లో పడకుండా ఆ సముద్రంలో పడకుండా సంసారంలో పడకుండా మీరు మేము అనే మతి బ్రహ్మణమున ప్రవర్తిల్లక కబడి మతి చెడి నువ్వు వేరు నేను వేరు అని అనుకోవడం కాకుండా సర్వమున్ అతని దివ్య కళామయ ఈ ప్రపంచమంతా కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే విరాట్రూపమే అనేటువంటి భావనతో సర్వమున్ అతని దివ్య కళామయ మనసు ఉల్లము జరిచి ఉల్లము మనసు మన మనసు తీసుకెళ్లి పరమేశ్వరునిందు పెట్టి తారడవి నుండుట మీరు నిశాచరాగ్రణి కాబట్టి ఈ సంసారంలో బడి మగ్గడం కంటే కూడాను ఆ అడవిలో ఉండి ప్రవర్తయో జపం చేసుకుంటూ ఓం నమో నారాయణాయ అని ఎందుకంటే నారాయణాయ అనేటువంటి మంత్రమే ప్రహ్లాదుడి ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించినటువంటి మంత్రం తా అడవిని ఉండిటే మీరు నిశాచార అగ్రణి ఓ రాక్షసరాజా నాన్న ఎరడి కాబట్టి చూసారా ఇప్పుడు సేమ్ అట్లాగే కనపడతా ఉంది అందుకనిపిస్తుంది ఇప్పుడు నారాయణాయ అనేటప్పటికీ కులశేఖరులకి అదంతా మనసులో తిరిగి ఉంటుంది భాగవతం అంతా కాబట్టి సర్వమున్ అతని దివ్య కళామయ మనసు తమస్సు ఇంకోటి కూడా కాబట్టి భేదభావం ఉండకూడదు మీరు మేమును మతిభ్రమణమున ప్రవర్తిల్లక చీకటి నూతి లోపల పడక తినలక ఆ తర్వాత సర్వమున్ అతని దివ్య కళామయ మనసు ఇదంతా కూడా పరమేశ్వరిని స్వరూపమే ఈశావాస్యమెదకం సర్వం ఎత్కించ జగత్యాం జట్ ఎట్లయ్యా ఇదంతా పరమేశ్వరుని స్వరూపమేనా అంతే మరింత ప్రపంచం ఆఫ్టర్ ఆల్ ఇది ఆయనలో అంశ ఆయనలో అంశ ఎట్లా సర్వము అతను దివ్య కళామయం నెక్స్ట్ శ్లోకమా పృథ్వీ రేణు రణు పయాంస్ఫులింగో తేజ నిస్వసనం మరుతనుతరం రంధ్రం సూక్ష్మం నుద్రుద్రపితామ ప్రభృతయ కీటా సమస్త సురా దృష్టవో విజయతే భూమావూవధి ఎల్ల శరీరధారులకు నిల్లను చీట చీకటి నూతి లోపల తిరలక ఒకటి మీరు మతి మతిభ్రమణంబున ప్రవర్తిల్లక అంటే నానాజ్ఞానం అపాస్య క్లియరా ఇప్పుడు సర్వమున్నతని దివ్య కళామయం అంచు విష్ణువునందులము చేర్చి ఈ పరమేశ్వర ఈ స్వరూపం ఏదైతే ఉందో ఇదంత విరాట్ స్వరూపం విష్ణు స్వరూపం ఇది విష్ణుమయం జగత్ సర్వం విష్ణుమయం జగత్ ఎట్లా తెలుసా ఇదిగో చెబుతూ ఉండాడు పృథ్వీ రేణు రేణుహు అది స్టార్ట్ అయింది నాలుగో చరణం చూడండి దృష్టే ఎత్ర ఎత్ర దృష్టే ఎక్కడైతే చూస్తే ఏది స తాపకహ భూమ ఎత్ర నీ వైభవం చూస్తే హే పరమేశ్వర భూమ అంటే గొప్పతనం వైభవం భూమ భూమానందం అది చూస్తే పృథ్వీ పృథ్వీ రేణు రణుహ పృథ్వీ రేణుహు అణుహు అది ఈ భూమంతా అంతా ఏదైతే ఉందో మనకు మొత్తం భూమి కంప్లీట్గా ఈ భూమండలం ఏదైతే ఉందో నీ వైభవంలో చూస్తే ఈ భూమి ఒక రేణు సరిపోయిందే ఇప్పుడు అసలు రేణువు భూమిలో మనకు కదా భూమిలో మట్టి తీసుకొని ఒక రేణువండి అన్నాం ఇసుక రేణువు రేణువు పరమేశ్వరుని వైభవంలో భూమిలో ఒక ఇసుక రేణువని తీసుకుని ఇది రేణువండి అని మనం అంటున్నాం పరమేశ్వరుని యొక్క దివ్యమైన వైభవం చూస్తే ఈ భూమండలం ఒక రేణువు ఇంకా ఆయన ఏ స్కేల్ తెచ్చుకుంటారో తెచ్చుకొని కొలవడానికి నువ్వు ఎంత గొలిసినా అత్యతిష్ట దశాంగుడ పురుషస్థ విరాట్ స్వరూపం కాబట్టి ఎత్త దృష్టే స తావక భూమ నీ యొక్క అద్భుతమైనటువంటి వైభవం అనేటువంటి కోణముల నుంచి చూస్తే హే భగవాన్ పృథ్వీ రేణురణుహో ఈ భూమండలం అంతా కూడా ఒక అణువుగా కనపడుతుంది పయాంసి కణికాహా పయాంసి ఈ సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సముద్రాలన్నీ కలిసి ఎంత కనపడుతున్నాయో తెలుసా ఒక నీటి బొట్టు పయాంసి కణికాహ జస్ట్ ఒక నీటి బొట్టు నీటి బొట్టు ఎక్కడ ఉంది సముద్రంలో ఉంది మళ్ళీ నీటి పొట్టు సముద్రంలో ఉంది కాబట్టి సముద్రంలో ఒక నీటి పొట్టు ఎత్తుకొని సముద్రాన్ని ఏమి మనం తోచగలని చెప్పండి ఇది తీసుకొని ఏం చెప్పగలం సముద్రం నోనోనా సముద్రంలో నీటి పొట్టు కానీ ఈ సముద్రం నువ్వనేటువంటి ఆనంద సాగరంలో ఒక కణికాహ ఒక నీటి పొట్టుగా కనపడతా ఉంది భగవాన్ పల్గొస్ఫులింగో లఘు తేజ ఇప్పుడు పృథ్వీ పంచభూతాలు వస్తున్నాడు పృథ్వీ ఆ తరువాత జలము అయిందే ఇప్పుడు అగ్ని తేజ అగ్ని ఏదైతే ఉందో అంటే సూర్య చంద్ర నక్షత్రాగ్నుడు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎంత అగ్ని ఉందో అదంతా ఒక్క చోట గనక చేరిస్తే ఫల్గు లఘు లఘు అంటే చిన్నది లఘు అంటే చిన్నది బాగా అర్థం చేసుకోండి ఫల్గు అంటే ాగా నీరసించింది అర్థం అది కూడా ముందే చిన్నది లఘు అంటే చిన్నది ఫలుగు అంటే నీరసించింది ఏంటది స్ఫులింగ అది ఒక విస్పులింగం మనకు ఈ అగ్నిలో నుంచి వస్తు ఉంటాయి కదా విస్పులింగాలు చిన్న చిన్నవి మినుగురులు ఆ మినుగురులు కూడా మినుగురులతో పోలుస్తాము ఈ అగ్నిడంతా అంటే అంటే పరమేశ్వరుడు అగ్నిదేవుణ్ణి అనుకోండి ఏమి అగ్నిదేవుణ్ణి తీసుకొని వచ్చి పరమేశ్వరుని బోల్చాలంటే ఎట్లా ఉందంటే లఘుహు చిన్నది విసుపులింగం ఈ అగ్నిలో నుంచి లేస్తూ ఉంటాయి మిణుగురులు ఆ మిణుగురులో అందులో పెద్దది కూడా లేవచ్చు అట్లాంటిది కాదు మళ్ళీ లఘుహు చాలా చిన్నది అతి కూడా అంటే ఫల్గు నీరసించింది అంటే ఆరిపోయేటట్లుంది అట్లా కనపడతా ఉంది సార్ अग्निदेवि मरु नी तो पोल निश्वसन मरतुतर मरत वायुदे बोलस्ता अं तुतर निश्वसन इपंचा सुनामी गिना सुनामी मरत तनुतरम अद्लां नी वैभव में वायुदेवि बोलीस्ते తనుతరం సన్నని అంటే నిశ్వసనం ఇది అని వదలడం కాదు నిశ్వాస గాలి రాకుండా ఆక్సిజన్ అంత కొన్ని ఉంటాడు చూడు వాడు వదులుతాడు ఎట్లా అది అంత సన్న నిశ్వసనం నిశ్వసనం మరుత్ తనుతరం తనుతరం నిశ్వసనం కాబట్టి చాలా సన్నగా గాలి ఎదుగుతుంటారు ఈ ప్రపంచంలో ఉండే గాలిలో అది బోలిస్తే ఎంత ఉంటుందో ప్రపంచంలో ఉండే వాయువులంతా వాయుదేవుడి తీసుకెళ్ళి నీ యొక్క వైభవంలో కనుక చూస్తే ఎత్త దృష్ట అక్కడ తతర దృష్టి అక్కడ కనుక చూసినట్లయితే ఈయన ఆ విధంగా ఉంది ఏదో వచ్చిపోయే ప్రాణం ఏదో కొద్దిగా అట్లా నిశ్వాస వదిలినట్టుగా అది ఉశ్వాస కూడా ఉశ్వాస అంటే అనే ఇది నిశ్వాస వదలడం అందువల్ల నిశ్వాసనం అట్లా కనపడుతుంది ఇంకా ఈ ఆకాశం ఏంటి స్పేస్ ఇప్పుడు సైన్స్లో చెప్తున్నారు చూడండి మనకి అసలు ఇప్పటి వరకు దీనికి అర్థంగా అసలు ఎక్కడ అంతం ఆకాశానికి అర్థమే కావడం పోతా ఉంది కదా ఇదంతా ఆకాశం రంధ్రం సుసూక్ష్మం నభ ఆకాశం సుసూక్ష్మం రంధ్రం అంటే చిన్న సన్న బెజ్జం ఎట్లాగైతే ఇప్పుడు సూది బెజ్జం అని కూడా అండం లేదు ఇంకా సన్న బెజ్జం ఎట్లాగైతే అంత బెజ్జం ఈ ప్రపంచంలో ఎట్లా ఉంటదో నీ వైభవంలో ఈ ఆకాశం అంతా అంత ఉంది ఈ పంచభూతాలు సార్ కాబట్టి ఇంత ప్రపంచాన్ని చూస్తూ ఉంటే హే భగవాన్ ఎత్ర దృష్టి స తవకహ భూమా అవధూతావధి అటువంటి నీ భూమా నీ యొక్క గొప్పతనం ఏదైతే ఉందో నీ ఐశ్వర్యం ఏదైతే ఉందో నీ భూమానందం ఏదైతే ఉందో అందులో ఇవన్నీ కూడా ఈ విధంగా కనపడుతూ ఉండే ఇకపోతే ఏమండి ఇవన్నీ కూడా పంచభూతాల విషయం పంచభూతాలను వదిలేస్తే ఇంకెవరుండారు ఈ సృష్టిని చేసినటువంటి బ్రహ్మదేవుడు ఆయన కథ ఏంటి తర్వాత ఈ సృష్టిని లయింపజేసేటువంటి పరమేశ్వరుడు ఆయన కథ ఏంటి ఈ సృష్టి ఉన్నప్పుడు దీన్ని పోషించేటువంటి వాళ్ళు దిక్పాలకులు ఇంద్రాది దేవతలు వీళ్ళందా అయ్యింది వాళ్ళకథ చెప్తున్నా వినో క్షుద్రాహ రుద్రపితామహ ప్రభుతయహ కీటాహ సమస్తాసురా కాబట్టి రుద్ర పితామహ రుద్ర అంటే శివుడు పితామహ బ్రహ్మదేవుడు సరేనా రుద్ర పితామహ ప్రభుతయహ ఆ ప్రభుతులు ఆ గొప్పవాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు వాళ్లతో పాటుగా ఇంకా సమస్త సమస్త సర్వులు దేవతలందరూ కలిసి క్షుద్రాహ కీటాహ చిన్న చిన్న పురుగుల్లా కనపడుతుండ వైభవంలో హే పరమేశ్వరు బ్రహ్మరుద్రాలు ఇంద్ర వరుణాదులు వీళ్ళందరూ కూడా నీ యొక్క వైభవంలో అడ్జస్ట్ చెట్ల కీటకల్లాగా చుద్రం చిన్న పురుగుల్లాగా అందుతూ ఉండరు అంతకన్నా వాళ్ళు ఏం లేదు పురుగులు చుద్ర కీటాహ ఇట్లా కనపడుతూ ఉండరు కాబట్టి ఎత్ర దృష్ట ఇలా చూసినప్పుడు ఇట్లా కనపడుతూ ఉన్నారయ్యా స భూమా అది ఎత్ర సభూమా నీ యొక్క దివ్యమైన వైభవాన్ని చూస్తూ ఉన్నాము అక్కడ ఎందుకని అది అవధూత అవధి అవధులు లేనిటువంటిది గనక హే పరమేశ్వర అటువంటి నీ వైభవానికి విజయతే జయము గలుగ్గాక విజయతే సముత్కర్షం ఉత్కర్షమైనటువంటి పరిస్థితి కాబట్టి సముత్కర్షమైనటువంటి స్థితి తే విజయ ఇదంతా కూడా నీ యొక్క వైభవం భగవాన్ అని ఒక్కసారి ఇది ఏంటో తెలుసా ఇది సర్వమున్నతని దివ్య కళామయమనూసు అగ్నిలో ఉండేటువంటి వేడి అగ్నిలో ఉండేటువంటి ప్రకాశం పరమేశ్వరుని యొక్క ప్రకాశం జలంలో ఉండేటువంటి సల్దనం జలంలో ఉండేటువంటి వేగం పరమేశ్వరుని యొక్క వైభవం కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైతే కనపడుతూ అదంతా పరమేశ్వరుని వైభవమే ఎందుకని ఆయన యొక్క దివ్య వైభవంలో ఇవన్నీ కూడాను ఈ మాత్రం ఉన్నాయి కాబట్టి ఉండేది తానొక్కడే పురుషాన్న పరం కించిత్ పురుషాత్ పరం కించిత్ నా వేదం పురుషాన్న పరం కించిత్ అద్భుతమైనటువంటి వాక్యం పురుషాత్ నా పరం కించిత్ పురుషాన్న పరం కించిత్ పురుషాత్ పురుషుడి కంటే కూడాను పరం ఉత్కృష్టమైనటువంటిది కించిత్ ఏ కొద్ది కూడా ఈ ప్రపంచంలో లేదు గనక ఉన్నదంతా తానే కాబట్టి సర్వమున్నత కళామయ మనసు అర్థమైంది మీకు కాబట్టి అక్కడ ప్రహ్లాద్ చరిత్రలో ఏదైతే వస్తూ ఉందో ఓం నమో నారాయణ అనేటప్పటికీ మాత్రం అదే కనపడుతుంది ఈ రెండు శ్లోకాల్లో కూడా గడిచిన శ్లోకాలు కూడా నాకు అట్లాగే కనపడుతుంది ఇంకా అలా చెప్పుకుంటూ పోతే భాగవతం చెప్పినట్టు అవుతుందని నేను ఆపాను కాబట్టి దీన్ని బట్టి చూస్తే భాగవతం యొక్క ప్రభావం ఈయన మీద చాలా ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అది సర్వోన్నత దివ్య కళామయ అందువల్ల ఏం చెప్తున్నాడు ప్రహ్లాదుడు నానా సర్వమున్నతని దివ్య కళామయ మనసు విష్ణువు నందు ఉల్లము చేర్చి తారడవి నుండు నిశాచరాగ్రని ఆయన్ని భజన చేసుకుంటూ ఆయన్ని జపం చేసుకుంటూ ఆయన్ని ధ్యానం చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ అలా ఉండిపోవడం మంచిది నాన్న ఎందుకని ఇవన్నీ శాశ్వతమైనటువంటివి కావు శాశ్వతమైనటువంటివి కావు పైగా అందులో నాకింతుంది అని గర్వపడ్డానికి ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి ఇప్పుడు అమెరికా అంతా మనకు రాసిచ్చిన ఇప్పుడు అమెరికా అంతా మనతో రాసిచ్చేసారు అనుకోండి మన భారతదేశం కానీ మూడు రెట్లుంది దాన్ని మనకు రాసిచ్చేసారనుకోండి ఏం చేస్తాం ఇప్పుడు మనం అంత ఆస్తి మనకు రాసిస్తే ఏం చేయాలా భూమండలం అంతా కలిసి రేడు పట్టుంటే కాబట్టి ఒకవేళ ఆశ ఉంటే రవణ మహర్షి ఒక చోట ఒకవేళ ఆశ ఉంటే శనగముద్దలు ఇవెందుకే చిన్నవి ఒకటేసారి దీనికి కాదు ఆశ మొత్తం ఎంత ఐశ్వర్యం రేణువైతే ఆయనలో మరి ఆయన్నే పొందేస్తే పోలా అదే సర్వమున్నత దివ్య కళామే ఇది ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి శ్లోకాలు ఇప్పుడు విరాట్ విరాట్ స్వరూపం ఇది విరాట్ స్వరూపం అంటే పురుష వైభవం పురుష వైభవం అంటే పురుష సూక్తం పురుష సూక్తం అర్థమవుతుందే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రవాత్ సభూమి విశ్వతో అత్యతిష్ట దశాంగుళం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యశ్చవ్యం ఉతామృతత్వ శాన యేనాతిరోహతి ఇది ఆ పురుషుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఉండడు కదా సూక్తం ఉక్తం సూక్తం ఉక్తం చెప్పబడింది సూక్తం చక్కగా చెప్పబడింది సమ్యక్ పురుషుని యొక్క వైభవం ఎవరా పురుషుడెవరు పూరయతీతి పురుష అంతటా పూరించి ఉండేటువంటి వాడు కాబట్టి అతడే ఈ దేహంలో వేష్టిగాను ఉండాడు అతడే ఈ ఇదంతా కూడాను పూరించుకొని పోయి ఉండాడు కాబట్టి ఆ పురుషుడి కన్నా చూచినా సమిష్టిలో చూచినా పురుషాత్ కించిత్ పరం నాస్తి ఉన్నదంతా కూడా పురుషోత్తముడే అదే పురుష సూక్తం వైభవం వేదము యొక్క అది పురుష సూక్తం అనేటువంటిది విష్ణు సహస్రవం పురుష సూక్తం కనుక ఇక్కడ మనకు పురుషాన్న పరముఖించేది పురుషుడు కన్నా కూడాను అన్యమైనటువంటిది మరొకటి లేదు అని తెలుస్తుంది ఇక్కడ వ్యష్టి సమిష్టి భావం ఇది చాలా ఇంపార్టెంట్ వ్యష్టి సమిష్టి భావం అంటే ఏంటంటే సమిష్టి వేష్ఠిభావం అనాలి సమిష్టి వేష్టిభావం సమిష్ఠులంతా పరమేశ్వరుడే ఉన్నాడు కదా పూజించుకొని పురుష పురుషోత్తముడు మరి ఇక్కడ ఉండేటువంటి జీవుడు ఎవరు ఈయన కూడా ఆయనే కాబట్టి సమిష్టి ఏదో అది వెష్టిని కూడా తనలో కలుపుకుంటూనే ఉంది వెష్టి నేను వేరుగా లేను కాబట్టి సమిష్టి వ్యష్టి భావం కాబట్టి అంతా పరమేశ్వరుడే పురుషాన్న పరముఖించిత్ పురుషుడి అన్యంగా లేను మరి నువ్వు ఎక్కడ ఉండవు నేను కూడా ఎక్కడా లేను పురుషుడే ఉండేది పరమేశ్వరుడే ఉండేది పరమేశ్వరుడు అన్యంగా రెండోది లేదు మరి నువ్వెవరయ్యా నేను కూడా పరమేశ్వరుడే కదా ఆయన వైభవమే మరి నీలో ఏ వైభవం కనిపించినా ఆయన వైభవమే ఇప్పుడు చెప్పు నీదేముంది ఈ ప్రపంచంలో అదే ఏమీ లేదు అదేమి లేదు ఎందుకని పయాంసి క్షణికాహ సముద్రమే ఒక నీటి బొట్టులాగుంటే సముద్రాలన్నీ ఆయన వైభవంలో నీటి బొట్టులాగుంటే పృథ్వీ రేణు రణు ఈ భూమండలం కూడా ఎత్ర దృష్ట తత్ర దృష్ట ఆయన యొక్క వైభవాన్ని భూమా దృష్టే ఆయన యొక్క భూమానందాన్ని చూసినప్పుడు ఆ వైభవాన్ని చూసినప్పుడు గొప్పతనాన్ని చూసినప్పుడు ఐశ్వర్యాన్ని చూసినప్పుడు ఈ పృథ్వీ రేణురణుహు ఒక అణువులాగా ఒక రేణువులాగా ఇసుక రేణువులాగా కనపడుతూ ఉంటే మాకుండే రెండున్నర ఎకరా ఏంటి బోల వాట్ ఈస్ రియల్ ఎస్టేట్ హియర్ బాగా వచ్చిందండి అందువల్ల ఆయన ఎట్టొచ్చిందండి నాలుగు ఎకరాలు జ్ఞానం కలిగిన వాడు ఎకరాలు ఈ రేణువులో ఎంతో భూమండలమే ఒక రేణువైతే వీడి నాలుగు ఎకరాలు ఎంత నన్ను బాగా అర్థం చేసుకోండి సమిష్టి వ్యష్టిభావం ఏంటంటే ఇది కనుక మనకు అర్థమైందంటే సర్వమున్నతని దివ్య కళామేమని పురుషాన్నకి పరంకించదని తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అహంకారం మమకారం రెండు ఎగిరిపోతాయి అది సూక్తం రెండు రకాలు పరమేశ్వరుణ్ణి వరాల కోసం సూక్తం వర్ణనతో సూక్తం ఆహా ఇప్పుడు నాకు అది ఇది అని అడగడం అట్లా పరమేశ్వరుని ప్రార్థించవచ్చు పురుష సూక్తం అది కాదు పురుష సూక్తం అంత వర్ణనే మొత్తం వర్ణనే పరమేశ్వర వర్ణన అక్కడ వరాలేమీ లేవు నాకు ఈ వరమి ఆ వరమి అని లేవు అది చమకం కాదు రుద్రంలో నాకు అది ఇది అని అడగడానికి రుద్రంలో చమకం కాదు పురుష సూక్తంలో విరాట్ పురుష వర్ణనం పురుషుని యొక్క దివ్యమైనటువంటి వైభవం కాబట్టి అక్కడ వరాలు లేవు వర్ణనమే ఉంది వర్ణనం ఎప్పుడైతే ఉందో అంతటా తానే అని అది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవాభిష్య ఓ శాది శా